ం గణాం శ్రీపతి సప్ల <Allah> <Vattly Cinque -Sooo payingita> ం నాకరా స్వాణిం మా నా ప్రో అని అనురాపరం వేసుకో Allahumma inni as'aluka an tu'inni fi ma'rifatika wa an tu'inni fi 'ibadatika wa an tu'inni fi kulli shay'in khayr. సదేశ శోకృత్యం పశ్య నోప్యవమాత్మో సప్ పునస్థైకాశ్లోసస్రాంశతి ఆహారశుద్ధుద్ధి సత్వుద్ధ మృగా స్మృతి స్మృతిలంభే సర్వృంతీనా వుత్రమోక్ష తస్మై మృగివా స్కంద్యాసే ఏకవతి త్రి దీవుడు నేను సర్వముండి విడిబడి ఉన్నాను అని తన ఎందుకు ఒక పరిత్యేక భావాన్ని ఆలోచించి ఆ తర్వాత వివిధమైన స్టేటస్లను స్థితిగతులను తన మీద ఆలోచించుకుంటాడు అప్పుడు ఆయా కట్మలకు తప్పలే మోక్త శుభ్రంగా నీరుస్తూ పరిశీణడై జనన మనం ప్రవాహంలో కుదిరించుతూ ఉంటుంది అలా కాకుండా ఆమె ఎంతో ఆలోచిస్తున్నటువంటి ఈ అజ్ఞానానంతరే క్షణంలో పోగొట్టే తన స్వరూపంలో తీసుకురడే అని సముద్రమే అయిపోతుంది నది సముద్రంలో కలపడం వల్ల తన యొక్క మనం వ్యక్తిత్వాన్ని పొందే పరిచ్ఛేదాలను పొందుతుంది అనే తాష్ట్రం వ్యక్తిత్వం సముద్రమే కానీ ఈరోజు ఈ నది యొక్క పరిచ్ఛేదాలు తన మీద ఆపాదించి తీసుకున్నాడు ఒక నామరూపాలను అదేవిధంగా మనం కూడా నామరూపాలకి నామరూపంలో మాట చాలా ముఖ్యమైన మాట ఎందుకంటే పితాహను పితాలు అక్కడ కిత్రిత్వం అనేది ఏంటంటే నామరూపం పితామక నామము ఆ నామానికి అంతగా తీసుకుని మహం బ్రాహ్మణ వాళ్ళూప సర్వం విత్యా ఎంత అది ఎంత అనుభవించినట్లయితే అది సత్యం సో దేహముని బట్టి వచ్చేటువంటి కక్షన్యంలో అభ్యాసంలో నుంచి ఎలాగైతే ప్రవేశించారో అలా ఇష్టరుడైపోతాయి విశ్వరుడైపోతే ఏకహాత్మ ఒక్కడైపోతాయి అద్వితీయులు అయిపోతాయి అద్వితి గైపోతే అవక్యం చె భాయ్యము సర్వాత్మభావాన్ని చెప్పేటువంటి భాష్యముఖ్యర్వత ఆప్నోతి సర్వ సర్వ ప్రసారీ విభిన్న ప్రకారములు ఏవైతే ఉన్నాయో వీటికి పూర్వమైమున్నది సదేక మీద సొమ్మేదిన అతి ఆ ద్వితీయ సతి మాత్రమే కలగదు ఆ సృతి కలిగి అతను అద్భుతమై సో ఇక వినండి ఒక ఆయన మమ్మల్ని అడిగారు కానీ ఆయన నేను సృష్టి కూడా మీరే చేస్తాను లేదు దీవుడన్నా సృష్టి చేసి దీవుడు సృష్టి చేసుకున్నారని చెప్పాడు దీవుడు మిక్కి అంటున్నాను అన్నారు దేవుడు ఇవాడు లేడని అంటున్నాం కదా దీవుడు దృష్టి దీవుడు దీవుడు యొక్క దేవుడు నిత్య దీవుల యొక్క ఇప్పుడు మీరు అడగండి ఇప్పుడు వెళ్ళాలని సముద్రమా మేదములు వస్తములు పశ్చిమ పాల్ నదులు వీటి అన్ని సిద్ధంగా ఆ ప్రకటన సముద్రమే అవుతుందా లేకపోతే విద్య సముద్రం అవుతుంది సముద్రం అవడం అంటే ఎటువంటి సముద్రం ఇన్ని రకాలుగా ప్రకటన అవుతుండేటువంటి సముద్రం అయిపోతుంది అంటే కాబట్టి నేను నిందులో అవుతున్నది గొప్పపా గొప్ప తీసుకో సో ఇప్పుడు రాజకుమారుడి దృష్టాంతంలో కూడా వాడు నేను గొంతు ఉన్నమో అనుకున్నాడు రాజకుమారు దేవుడి వాడు రాజకుమారు ఉన్నమో తెలుసుకున్నాడు తెలుసుకుంటే రాజకుమారులకు ఉండే విభూతి మహిళల అంతా వాడు గుర్తించుకుంది అలాగే యకథాభవతి తమ జగత్తులకు మూల రూమ్ ఉండే ఏపీఎస్ తత్వమో అదే కాలేజీ అయిపోయినప్పుడు త్రిభా భవతి త్రీరోపల రూపంగా కాలే కథకపోతాడు అది ఇప్పుడు మాత్రం కాదా ఇద్దరు పరిస్థితి కానీ అజ్ఞానం చేయడం కతీయం అని అవుతుంది నిద్రపోయారు కళ కదా కళలో తెగోబంలో ఉన్నాయి కళలో తెగోబంలో అక్కడికి చెప్పి ఎందుకు త్రిధి మీరే కృష్ణించారు కళలో ఉన్న జగత్తుని సృష్టించుకుని కళలో త్రిధి సహా యు పంచా భవతి యు సహసీ ఎవరు మీరే కళలో అన్నీ మీరే అవుతున్నారు కలసి జాగ్రత్త స్థితి భేదంలో ఆ సత్యాన్ని తెలుసుకోవాలి అంటే ఆ జాత్యలే కేనల్సిన అంటారు కలసి జాతరలోకి భేదం లేదని తెలుసుకోండి సో కలపూర్వ సత్యమే ఇది ఇదంతా అవగా అవుతుంది అంటున్నారు ఒకసారి ఎందుకంటే నా చేతి సో నేను అనుకున్నాను ఎంత శ్రాంతిలో ఉన్నారు మానవులు ఇలాగే అంటారు పెద్దతో ఎన్ని ఏకాధ ప్రతి ద్వైత భావం చూసి ఎక్కెత్తలే మనం ఆ హిందూ సమాజంలో రాజకీయ రంగం ఫెయిల్ అయిపోతుంది అధ్యాత్మ రంగం ఫెయింది ఇస్ ఈజ్ మై స్టేట్మెంట్ ఈరోజు ఎకాలంలో గొప్ప ఐదుగా ఉంటుంది ఈ ఐడియా రాజమండ్రిలో చెప్పాను చెప్పవలసే ఆస్తిమైంది అది ఒక ఈ ఐడియా ఎక్కడింది అది ఎలా ఎందుకు స్వామిది ఏంటంటే రాజకీయ రంగం ఫెయిల్ అయితే ఎలా ఫెయిల్ అవుతుందండి రాజకీయంగా ఏం చేయాలి సమాజాన్ని అంతనే ఏకసూత్ర బంధుని తెలుసుకుని తీసుకెళ్లాలి అనుకోకుండా మనం స్వాతంత్ర్యం తెచ్చుకుంటాం మన అందరినీ చేసి సమాజాన్ని ఒక దేశంగా నిలబెట్టడం కోసం స్వాతంత్ర్యం తీసుకొచ్చాం మనం ఇటీవస్ వరకు జర్వేస్గా పోవాలి అది అంతా మిగిలిపోయి ముక్కలైనా ఒక సంపూర్ణం ఉంటుంది కానీ మనం స్వాతంత్రం లేదు ఇంటి వాడే లేకపోతే అందుకోసం తెచ్చుకున్నాము కానీ ఇప్పుడు ఏం చేశారు సమానం రాజకీయ ఏం చేశారు సమాజాన్ని ఎన్ని ముక్కలు చేయటానికి అవుతాయి అన్ని ముక్కలు తెచ్చేసి ఇంత కొత్త కొత్త మొక్కలను చేయటానికి ప్రయత్నం చేస్తున్నా ఇంకా కొత్త కొత్త మొక్కలు ఏమైనా ఉంటాయా అని ఇంకా ప్రయత్నం చేస్తున్నా నేను ఎలక్షన్స్ ఏం చూస్తే నేను అర్థమవుతాను అంగలా దేశం నుంచి ఐదేళ్ళు కూడా ప్రయత్నించిన వాళ్ళకి రిజర్వేషన్ చేస్తా ఉంటున్నారు వాళ్ళు సో ఆ రకంగా రకరకాల మొత్తాలని తయారు చేస్తున్నా రాజకీయ అనేది చేస్తున్నా ఆధ్యాత్మ రంగంలో మన సంస్కృతి ఏంటి మన ఉత్తర శక్తులు ఏంటి మన దీప ఏంటి శనితీలు సుపాతించితా సుమదర్శన అని చెప్పిన వాక్యం అదేనా ఆత్మాజిమైనది పుష్పలో కథాయిలో ఒకే ఈశ్వరుని దర్శించాలి అని చెప్పినటువంటి దీపకి సువాసనమ్మా మనం ఎలా ఎలా ఉందమ్మా మనిషికి మనిషికి మధ్య మన వాళ్ళు నిలబర్శిందని మేధావి ఎవరైనా ఆ విధంగా అధ్యాత్మ రంగం ఫేదైతే సమాజానికి అన్ని ప్రబం చేసిన వాళ్ళు అలాగే రాజితీక రంగం ఫేదైతే అలౌడ్ ప్రాఖ్యతి పాజిటివ్ ఆంధ్రదర్శకాల ఇంపాక్ట్ దేశానికి మూకే ఉంది ఫ్యాక్ట్ కృషికర కాబట్టి సో అదే తమ బ్యాక్ టు ది పాయింట్ విధాభం జాగ్రత్త వ్యవస్థలో త్రి పరిజాబంధము నిజంలో ఎక్కడి నుంచి ఆత్మస్వరూపం చూస్తే ఆత్మని చెప్పే పరిచ్ఛమైన అహంకారాన్ని చెప్పేయడానికి లేదు ఈ పరిచ్ఛమైన అహంకారం మూల చైతన్య ని అక్కడే చెప్తే అంత అది అతను సమస్య తది చెప్తా నేను నిద్రలు అయితే ఐ ప్రాజెక్ట్ ఐ వర్క్ ఈ రాజ్యసానికి మంది జాతీయ రాజ్యసా మీరు అభివృద్ధి వచ్చేలా ఎందుకంటే అక్కడ దక్షిణాస్తా ఉందని చెప్తున్నా అక్కడ ఆపత్తి ఏంటంటే విశ్వం నిజాంతత్మను మాదిగా బదిరిపోతుందో విశ్వము తనలో ఉంది కానీ బయట ఉన్నట్టుగా కనపడుతుంది అది మరి ఆఫీస్ చేస్తున్నారు సో ఫిల్స్ అభివృద్ధి తిరిగి కలిసి డ్యూటీ అలా అవసరం కోటెవర్ సో జాగ్రత్తలలో నేను నిద్రలు వేసినప్పుడు ఆ ఆత్మ చైతన్యం యొక్క న్యూన్యం చలనం ఆ చలనం వల్లనే దేహము జగత్తు ఇవన్నీ కూడా అలంకరిస్తుంది అంటే అర్థమైతే ఆ ఆత్మ చైతన్యము నా స్వరూపము అని తెలుసుకుంటున్నాడు ఈ జాగ్రత్త వస్తుంది కూడా మూలము మీరు గ్రహించడం అంత కష్టం కూడా కాదు అని మనకు వచ్చిన ప్రార్థన ఏంటంటే మన వాసనను ఆ సత్యాన్ని కట్టు చేస్తాం దేవతరమైన వాసన హృదయాన్ని ముద్ద వాసన ముద్దని మనం పెట్టుకుంటున్నాం సందటి ఆ భేదం వచ్చేసి మళ్ళీ కట్టు చేస్తాం లేకపోతే ఆత్మస్వరూపం ఇప్పుడుగా ఉన్నప్పుడు భేద దృష్టి ఆ సద్గుడుగానే వెళ్తూ ఉంటాయి కానీ ఎప్పుడైతే మనస్సు ప్రజలం ఆరంభమైందో మళ్ళీ ఆ భేద వాస్తారు భేద వాస్తవంలో రాసంలో దోపడం లేదు కానీ వారి యొక్క సత్యత్వాన్ని స్వీకరిస్తే సప్తా అనేక ప్రకారముగా ప్రకటన లోపం నవ్వింది అది అదొక విభూతి అదొక మహిమ బంగాళానికి ఎన్ని రకాల ఆభరణాలుగా ప్రకారం కానీ ఆ మహను సత్యమైన స్వేచ్ఛ తినప్పుడే నాయకు కలిసిందా కూడా తెలుసు కనుక ఈ ఆత్మస్వరూపుడైనటువంటి వీరుడు ఆత్మస్వరూపుడై సర్వం వస్తూ మూలంలో తానే ఉంటాడు అల్టిమేట్లీ అయా సమాజిక శోర్భితమైన అయ్యి కల్పితమైన మీరు కాదు శోర్భితమైన అహం అని ధర్మ కంటే చిన్నది పరిస్థితుందాన్ని చెప్తారని సో ప్రాకృష్ణ ఏక ధైర్యం ఉంటాయి ఒక్కటిగా ఉంటూ మళ్ళీ అనేకముగా ఉంటా అనే సర్వభవన సామర్థ్యము ఉంటాం సో ఈశ్వరుని మూడు సామర్థ్యాలు మూడు మహిమలు ఉంటాయి ఒకటి సర్వజ్ఞత్వము సర్వము తెలిసి ఉంటుందా రెండు సర్వశక్తి మహత్వము సర్వశక్తి తమి ఉంట మూడు సర్వభవన సామర్థ్యం సర్వము తానే అయ్యే భవనం అంటే అభిత భూ సప్తా కాదు సో సర్వము ప్రాణాయుండేటువంటి సామర్థ్యం ఈ మూడు ఈశ్వరు సాధారణంగా అందరూ సర్వజ్ఞత్వాన్ని సర్వశక్తిమత్వాన్ని అంగీకరించారు కానీ సర్వభవన సామర్థ్యాన్ని తెలుసుకోవటం లేదా అసలు స్త్రిత అక్కడే తెలియదు సమానం ఏక అనంత భేద ప్రకారృష్టికాలే సృష్టికి పూర్వం ఒక్కడిగా ఉంటాడు సో సృష్టికి పూర్వం ఒక్కడిగా ఉండి సృష్టి అయినప్పుడు మనకు త్రిధ మూడవ ఐదవుతాడు రెండవతాడు వెయ్యి అవుతాడు అనంత భేద ప్రకారములను పొందుతారు సో ఇది ఎలాగంటే ఆ స్థిరించి ముందున్నటువంటి కాంతిలో ఏ భేదము ఉంది కానీ స్థిరి నుంచి బయటకు వచ్చినటువంటి కాంతి అదే కాంతి దాంట్లో అదే కాంతి ఉంటుంది కానీ శతన భేదములు ఉన్నట్లు లేదంటుంది కనుక ఈ ఆత్మ చైతన్య రూపంలో ఉన్నప్పుడు అభే అభిన్నంగా ఈ భేద దృష్టి ఉండదు అభేదము కంటే విరుద్ధంగా ఈ భేదం ఉందని కాదు భేదృష్టి ఉండదు అహమస్మి అనే చైతన్య రూపుడే ఉంటాడు దాంతో భేదం ఉండదు కానీ ఎప్పుడైతే దాని నుంచి ఈ జగత్తు కష్టం అవుతుందో మానసిక చాలా ఉద్బుద్ధమవుతాయో అప్పుడు సకల భేదములు ఆ చైతన్యం నుంచి అది ఇప్పుడు నేను కూర్చున్న సద్రూపంగా ఉన్నానండి అలాగే జస్ట్ అహమస్మి సద్రూపంగా ఉన్నానండి సద్రూపంగా ఉన్నప్పుడు అసన్నది ధటించి బ్రహ్మ ఇప్పుడు మీడియా ఉంటుంది అదే వస్తువు వస్తువు అదే నాకు ఇప్పుడు దేశం లేదు కాలం లేదు కేవలం సత్ర్రూపులనై ఉన్నాము నిద్రపోవట్లేదు తెలుగుతానే ఉన్నాము అవి ఎదురుగుతానే ఉన్నాను ఇప్పుడు ఈ ఉన్నప్పుడు ఇప్పుడు వెళ్తానే అహం అహం వృత్తి ఉద్బుద్ధమవుతుంది అహం అహం అనే వృత్తి ఉద్బుద్ధమవుతుంది ఐ ఆం అహమస్తి శక్తి రూపంగా అహమస్తి రూపంగా ఉన్నాం ఈ ఈ అహమర్యం ఉత్పత్తి కావడానికి ముందున్నటువంటి దేశకాల పరిస్థితి రహితమైనటువంటి సత్తుదలతో దానిగా అవ్యక్తము అవి వ్యక్తంగా అవ్యక్తం ఆ అవ్యక్తము యాజ్ విత్ సంథింగ్ టు కంటాక్ట్ విత్ మైండ్ అంటే యాజ్ విట్ ది మైండ్ అహం అనే వృత్తి ఆరంభం అహం కారణం కాదు అహం కరో మీద దేహాభిమానాన్ని కొంచెం దాన్ని వ్యక్తము అంటారు బికాస్ ఇట్ ఈస్ ది మేనిఫెస్ట్ కాన్సెప్ట్ సంచు రూపంగా ఉన్నది ఏంటి అన్ మేనిఫెస్ట్ కాన్సెప్ట్ సో ఆ మేనిఫెస్ట్ కాన్షియస్నెస్ నుంచి మేనిఫెస్ట్ కాన్షియస్నెస్ అయాం రూపంగా వ్యక్తమవుతుంది ఇప్పుడు ఇది అహం అనే వృత్తి అహం అనేటువంటి ఆ జ్ఞానము అహం జ్ఞానము ఇది దేహంతో పాదాత్మ్యాన్ని చెంది అహంకరణి అహంకారం అవుతుంది ఈకోటి వ్యక్తి అని అంటే సో వ్యక్తం నుంచి వ్యక్తం ని వ్యక్తం నుంచి వ్యక్తి ఉంది కాబట్టి ఈ వ్యక్తము ఈ వ్యక్తి కనుక భిన్నంగా జగత్తమే ఏది లేదు వ్యక్తము వ్యక్తియే జగత్తు మన వికసిస్తుంది ఎలాగైతే మొగ్గ పుష్పం అవుతుందో అలా వికసిస్తుంది విష్ణువు నా గురించి పద్మం పుట్టి పద్మకు మొగ్గ పుట్టిందంటాడు పద్మ కోశం పుట్టిందంటాడు ఇది అదే చిట్ కానీ చైతన్యమయ కోశం అని కూడా అంటాడు పురాణం ఆ చిట్టు నుండి దివ్య దివ్య దొరికిన పద్మం వస్తుంది సహస్రం ధాబ్మతి అనంత అనంతం అనంత భేదంలో వస్తుంది అంటారు ఆ పద్మంలో బ్రహ్మగారు బ్రహ్మగారు అంటే ఆ పద్మంతో తాదాత్మ్యానికి హిరంగ క్షమ సో అదే దానికి అర్థం అసలు లేదంటే బోర్డులో ఒకటి వేస్తే ఆ బోర్డులో ఇలా బొమ్మ ఒకటి వేసి అలాగా అది కాదు అవుతుంది ఆర్పిస్తుందని పాటి పెట్టొస్తుంది పెద్దగా బాగుంది అలా పెద రాంటే పెజం రాసేసి ఈ రోజు గుడివాడికి క్వగిన కిరీటం వచ్చి సీనియర్ ఎవరికి అలా చేసేస్తే ఆ గతంలో దానికి అది అది ఎన్టీ రామారావు లెవెల్కి వచ్చేస్తుంది ఇంకా ఎంటర్ ఎన్ఎం అంటారు నాటలు అవుతుంది అది ఆ లెవెల్కి ఎన్టీ రామారావు లెవెల్ దినో లేకపోతే ఇంకొక యాక్టర్ ఏ విధంగా ఉంటే మోహన్ బాబు యాక్టర్ అలాంటి లెవెల్కి తీసుకొచ్చే కూడద కొంచెం ఉన్నత భావన వదిలిపెట్టేయాలి అలా వేరు గోల్డ్స్ లో తీసుకువచ్చే కూడ ఇప్పుడు ఒక యువకుడు యువతి ప్రేమ అంటారు ఆ ప్రేమని అలా వదిలేయాలి కానీ ఒక ఉద్యోగముగా ఒక నిర్దిదశగా వదిలేయాలి కానీ దాన్ని బేస్ బాండ్స్ కదా ప్రేమ దే ఎందుకు దీనికి నా అభివృద్ధి వాళ్ళని ఎందుకు నాకు కదా అలా వదిలేకపోతే దీనికి డౌట్ దీని ఫిజికల్ థింగ్ జస్ట్ ఎలా హై అలర్ అప్పుడే అది శోధన ఉంటుంది ఇందర్ దేని టెన్ తీసుకొస్తే ఇది నైట్ ఇచ్చే ధోరీ అంత ధోరీ లేవు చాలా అధ్మానంగా దే అలాగే ఉపాసనల్ని ఫిజికల్ లెవెల్ కు తీసుకొచ్చేది అది చాలా దురదృష్టకరమైన తర్వాత అది మన హిందూ సమాజంలో వచ్చినటువంటి ఒక పెద్ద దోషం దాంట్లో ఇంకా అనేక ఇబ్బందులు వస్తాయి నేను ఇంట్లో సారాశిషాంగకారత జరుగుతున్నాం ఆ కథ చూస్తే చాలా మిషన్స్ స్టోరీస్ ఫిజికల్ లెవెల్ కు తీసుకొస్తాను ఫిజికల్ లెవెల్ కు తారా చేసాం కా స్టోరీ చెప్పడానికి కూడా స్వపంగా ఉండదు మీరు తెలుసుకునే స్టోరీ సో ఇంకా బృహస్పతి గురువు ముందు ఆయన ఆయనతో ఎనిమిది ఏది వయసు తారా కానీ చంద్రుడు అనే ఒక అందగా ఆయన తీసి ఇంకా నవ్వునో ఎంత ఇంట్లో అవకాశం ఉందో అంత ఇంకెక్కు వచ్చేసింది ఇంకా వాళ్ళతో సంతానం ఆ తానికి ఇల్లీ వాళ్ళకి సరిగా వస్తుంది వారితో బుద్ధుడు ఇది కథ ఇది కథమే కథను మీరు స్టేట్ మీద సోదలు తీస్తే అధ్వానంగా ఉంటున్నారు కదా చాలా ఇమ్మోరల్ గా ఉంటుంది అందుకే ఏదో ఉండాలి దాంట్లో ఎందుకంటే చంద్రుడు భూమికి కేటమైంది నారా అంటే నక్షత్రాలు బృహస్పతి బిగ్ ప్లానెట్ ఓల్డ్ ప్లానెట్ ఇద బిగ్ ప్లానెట్ ఓల్డ్ అంటే ఈ ప్లానెట్ కంటే ఎవరే రైలు దెన్ విదౌట్ బుధర్ అనదర్ న్యూ ప్లానెట్ ఇదంతా ఏదో గరగడు మీ జీవితం ఏదో సూక్ష్మమైన అవసరం ఉన్నది అది మనకు తెలియదు అది ఎవరన్నా ఈ అస్ట్రాలజీ ఈ అస్ట్రాలజీ వాళ్ళ మొహం వాళ్ళకి ఏం తెలుస్తుందో అది ఏమంటారంటే ఒక ఎక్స్ట్రాలజీ ఉన్నాడు చంద్రుడు మీ జాతకంలో చంద్రుడు గురువుకే సూక్ష్మాదండి అన్నారు ఆ బొమ్మ సూచి చూడడానికి అంత తక్కువ చంద్రుడు గురువుకే చూసేటంటే ఆ బొమ్మ మెరుగుపోయిందండి ఎందుకండి అంటే వాళ్ళందరికీ నిత్య వైరం ఎందుకంటే గురించి వైరం ఎందుకని అయ్యో నీకు మాత్రం కలిగిన గురువు యొక్క భాగ్యం గురువు యొక్క ప్రసక్తుడు ఆయన భాగ్యాన్ని తెలుగుతూ వేరే కలిగినండి అత్య దానికి నా వ్యాప్రానికి సంబంధం అంటే ఎన్టీఆర్ ఎందుకంటారు దీన్ని హ్యాండిల్ కాబట్టి నాకేదో గొప్పందం సార్ ఆ కారణంగా ఇప్పుడు మనసులో భయం దొరకదు సార్ నేనేదో ముందుగా కాబట్టి నాకు ఎలాగైతే కొత్తగా సాధించి నేను ఎవరైనా సార్లు ఏదో చేస్తున్నాను ఏదో ఆస్తున్నాను కాబట్టి నాకు భయం లేకపోయింది కానీ ఇంకేదైనా పరిస్థితి వెళ్ళి విద్యార్థులు చెప్పి అనుకుంటాను మాట్లాడుతున్నారు పాపం ఏమైనా అయితే కొత్తగా తెలియజేసుకున్నాం ఎన్ని కానీ ఈ సమాచారం అందించము వాడు రక్షణ ఏదైనా చేసుకోవాలని వాడు చంద్రలో పడుతున్నారు మనసు భయభ్రాంతలు చేసేకారం తప్పిస్తే ఎందుకు ఏ సంజానికి సమాచారం దాంట్లో సంథింగ్ మిస్టింగ్ ఏమి ఎవరన్నా వర్షించిన సంథింగ్ ఎలానా మన బుద్ధాస్పద విద్వాంసా సెటిల్ చేయాలి ఈ నక్షత్రము గురువు చంద్రుడు శతమైతే బుధగ్రహం వీటికి ఏదో రిలేషన్షిప్ ఉండాలి లేదంటే ఈ లెవెల్కి తీసుకురావచ్చు ఎనివే సో ఇదంతా కూడా అవ్యక్తము వ్యక్తము వ్యక్తి మిథ్య సినిమా తెర మీద కనపడిన వ్యక్తి ఇది మిథ్య అంత సత్యం ఇతర కనపడిన వ్యక్తి కూడా మిథ్య వ్యక్తము అంత అవ్యక్తం వ్యక్తి ఇప్పుడు వ్యక్తి అన్నది ఎలాంటిదంటే యంజనము అలా వ్యంజనము అనే రథము వ్యక్తి అన్న రథము ఒకటే వ్యక్తి అన్నది ఆరోపం వ్యక్తమునందు వ్యక్తి ఆరోపం అధ్యాప సూపర్ ఇంపోజిషన్ వ్యక్తము అంటే మేనిఫెస్ట్ కాన్స్టిట్యూషన్ పర్టికులర్ నాలెడ్జ్ ఆఫ్ వేరియస్ ఫామ్ త్రిధా భవతి పంచథా భవతి అనేక రూపాలుగా ఉంటుంది ఆ నాలెడ్జ్ రూపజ్ఞానము శబ్దజ్ఞానము రూపజ్ఞానంలో ఎన్ని అరగ తీరు శబ్దజ్ఞానంలో మాట్లాడుతుంటే ప్రతి అక్షరము వేరు వేరు శబ్దాలుగా అదొక విస్తృతమైన వికాసం వెరైటీ వచ్చేస్తుంది ఈ వెరైటీ యాక్సెప్ట్ ఈజ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ది అబ్జెక్ట్ ఈ వెరైటీ తోటి సాధాత్ చెంది రూప జ్ఞానం ఉంది ఇది ఇది నేను అని ఒక రిప్లాక్స్ ఒక వస్తుంది అంటే ఒక నాని చేసే ఎంపిటీని బై హ్యాబిట్ మీరు అజ్ఞానం చేసుకుంటారు అని నేను కూడా భ్రహం పడుతూ ఉంటాను కాబట్టి ఇది జరిగింది ఇది అజ్ఞానం జ్ఞాన అవస్థలో అవ్యక్తం ఉంటుంది వ్యక్తం ఉంటుంది అంటే వ్యక్తులు ఎన్నో వ్యక్తి అజ్ఞానానికి జ్ఞానానికి అవ్యక్తం ఉంటుంది వ్యక్తం ఉంటుంది అవ్యక్తమైనది ఏక వ్యక్తమైనది త్రిధా పంచదా సప్తా నవధ సహస్రధ అనంత ప్రకారముగా వ్యక్తము అవ్యక్తము వ్యక్తం గుండే ఉంటుంది ఆ జ్ఞానము అది మోక్ష హేతు అవ్యర్థము వ్యక్తము వ్యక్తి కూడా ఉంది అని మీరు ఎప్పుడైతే వ్యక్తిని పిచ్చర్లోకి తీసుకొచ్చారో ఈ అవ్యర్థం ఉందా లేదా అని డౌన్ వస్తున్న సార్ ఆత్మ ఆ వ్యక్తి ఆత్మ ఉందా లేదని చెప్తుంది చూడండి సో ఇది ఎలా ఉందంటే అని వారు ప్రశ్నించినట్లు వ్యక్తి అసలు ఆత్మ ఉందా లేదా ఆత్మనే ఉందా లేదా అంటే కాబట్టి అజ్ఞానం ఏమిస్తారా ఆ పతనము ఆ విధంగా ఉంటుంది మనకి జ్ఞానావశ్యక్యక్తము వ్యక్తం ఎంతో బంధమేముంది అవ్యక్తము వ్యర్థం సో ఇప్పుడు ఈ వ్యక్తంలో దుఃఖం ఉంటుంది వ్యక్తంలో దుఃఖం ఎందుకు ఉంటుంది దుఃఖం ఉంటుంది దుఃఖి ఉంటుంది దుఃఖి అంటే వ్యక్తి వ్యక్తి కలుపుతుంది ఈ కల్పితం వ్యక్తి యొక్క వాసనల కారణంగా దుఃఖం ఉంటుంది ఇది నాకు ప్రతికూలము అనేది అది ప్రతికూలం వాళ్ళు దుఃఖం కలగాలి ఎలా ఉంది ఇది నాకు ప్రతికూలము అనే భావన ఉన్నది అప్పుడే దుఃఖం కలుగుతుంది ఇప్పుడు వర్షం పడింది మొన్న వర్షం పడింది మొన్న వర్షం పడితే ఇది వర్షము మాకు ప్రతికూలము అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇది అన్సీజనల్ డ్రైజ్ అన్నారు అన్సీజనల్ డ్రైజ్ అలాగే సమర్స్ అది అన్సీసనల్ లో సీసనల్ సీసన పేరే విక్ సంవర్సలో విక్ సంవత్సరంలో ఉంది ఒక్కసారి వర్షం బాగా పడింది మిక్సెంబర్ లో ఆ పని జరిగింది దాంట్లో అన్సీసన ఉంది కాబట్టి ఆ అన్సీసనల్ కాదు ఒక చెరుకు రైతు కమిషన్ రైతు కమిషన్ ఎందుకు ఆయన మళ్ళీ ప్రశ్నలు అడిగే ముందు మనమే ఆయన ప్రశ్నలు అడిగితే కలదు కరీం గారు ఎక్కడ ఉంటారు మీరు ఏం బోధం చేస్తారు ఈ మనమే ఆయన్ని నలభై ఐదు నిమిషన్లు పెట్టే దాంట్లో కొంత మనకు కూడా సమాచారం తెలుస్తుంది నేను ఆయన అడిగాను మీరు ఏం చేస్తాయో ఏదైతే నేను తెలుపు రైతు ఈ వర్షం పడింది కదా దీనికి సమాచారం ఎందుకంటే చాలా డబ్బులు పెట్టేసేయాలని నేను చెప్పమని అడిగాను అది అమృతం అనే అవకాశం ఇట్ ఈస్ నాట్ వైవ్ ఉన్న సో ఇది నెక్స్టర్ ఏంది మా తెలుపు పడితే వేరారు దేవునికి మేక్ గుడ్ మనీ చెరుకు పను అంటే ఎంత రుస్తీర్ణంగా ఉంటుందంటే నేను ఇక్కడ ఇంటి బయలుదేరి ఆదిలాబాద్ వెళ్తా ఉంటే లేకపోతే నిర్మల్ నిజామాబాద్ నిర్మల్ నా ప్రదేశంలో మహారాష్ట్రం మహారాష్ట్ర అయితే మహారాష్ట్రలో ప్రవేశిస్తే అదంతా చెరుకు వాళ్ళందరికీ లక్షలాభం ఉన్న పదవర్షణ వాళ్ళన్నారు రోడ్డు ఏడు గంటల కొట్టున తొమ్మిది రోజులు తొమ్మిది వేల అరవై మూడు గంటలకు బోర్డు మేము ఆపరేట్ చేయాల్సిన అవసరం లేకపోతే ఉన్నా ప్రతి వ్యక్తితో ఎంత లాభం చేతికి ఎంత లాభం నేషనల్కి ఎంత లాభం ఒక మిక్సెంబర్ సెవెన్ టు టూ డేస్ అధ్యక్ష రైలుస్కి స్టేట్కి మిలియన్స్ ఆఫ్ రూపీస్ ఆఫ్ కేరళకి సేవయి తెలుగు కాబట్టి ఏ పరిస్థితికైనా మన వాసన పడుతుంది మనకు ఉండే వాసన బట్టి ప్రతికూలమవు నేను ఎప్పుడు సినిమా తరంగా వస్తుంటే వర్షం పడితే ఆ వర్షాన్ని తెగజ్ తిని ఎందుకంటే వర్షం పడితే రైతులు కాడము మట్టి కోడ్లు అన్నీ రైతులు రోడ్డు పెట్టాడంటే ఆ చక్రాలంతా మట్టి పట్టేసి నేను అలా ముందుకు రామాలు అన్నీ వస్తాయి అది కోసం ఆ వర్షాన్ని చిట్టి దిక్కు ఇన్ని పెద్దలు పెట్టి వాళ్ళు వర్షాన్ని పెట్టకూడదు చెప్తురా ఎలా సినిమా రేపు ఉండే కాదు ఇంకోసం సిక్తి కాదు కాబట్టి ప్రతికూలమో అనుకూలమో అనేది వీడి వాసనని కొద్ది కాబట్టి ఆ వాసనని కనుక నేను తిరస్కరించగలిగితే ఇలా దుఃఖ కాంతి మాత్రం ఇది ప్రతికూలము అనే దృష్టి జ్ఞానిక ఉండదు ఇది సెల్ఫీ క్యారెక్టర్ ఏంటంటే హీజ్ ఇన్ హార్మోని క్యారెక్టర్ ఇదే విత్ విత్ హీజ్ ఇన్ హార్మోని విత్ డిఫినిక్ హీఈన్ హార్మోని అండ్ విత్ ఫిజికల్ స్టైలింగ్ అండ్ సంసరీన్ హార్మోని అంతటి హార్మోన్ అది సెల్ఫ్ యొక్క అక్షరం సెల్కే క్యారెక్టర్ అదే కాబట్టి ప్రతికూల భావన దాన్ని బట్టి వచ్చే దుఃఖము దాన్ని బట్టి వచ్చే దుఃఖి అనే వ్యక్తి ఇదంతా అజ్ఞానం ఈ అజ్ఞానాన్ని మీరు తొలగించి పారేస్తే మీకు యొక్క ప్రకాశానికి భంగమైన ఉన్నారు నానాత్మం కనబడుకోవడం ఈ దుఃఖం ఎలా వచ్చింది ఇది అధ్యాపంలో వచ్చింది అధ్యాప భవిష్యత్తు చూసుకుంటే ఇక్కడ పద్మ ప్రభావానికి వస్తారు ఎవరు వస్తాడంటే దుఃఖం అన్నది కేవలము ప్రతి మూలకము ప్రసిద్ధి అంటే అది ఉంది అని అనుకోవడం ఇంది అని అనుకోవడం ఏది యథార్థంగా లేదో ఇది ఉంది అది దుఃఖాంతి వీరికి ఏదైనా దృష్టాంతం అంటే నేను దృష్టాంతం చెప్పడానికి రెడీగా కానీ చెప్పింది ఎంతవరకు తీసుకొస్తుందని నాకు ఎప్పటివరకు డౌట్ వస్తున్నాను ఇప్పుడు ఎలాగంటే అక్కడ ఒక దెయ్యం ఉంది అని మీరు అనుకుంటారు దెయ్యం అనేది బోకం ఉంది అని అనుకుంటారు అంటే ఉంది అని అనుకున్న కారణంగా దుఃఖాన్ని అనుకుంటుంది అలాగే నేను తల్లి అనుకుంటాడు అనుకున్న దుఃఖాన్ని ఇంత అనుకున్న కారణం నేను ఎవరు అనుకుంటున్నది ఇన్వెస్టిగేట్ చేసి అనుకుంటాడా ఎందుకు వీడు జ్ఞానం ఆ ప్రశ్న జ్ఞానం నేను తని అలాగే నాకు పొందిన జ్ఞానం ఆగి ఎక్కడి కూలు వాళ్ళకి కూడా అనుకుంటున్నాను కూడా వీళ్ళు అనుకుంటున్నాడు అంతే కదా గతాలను గట్టికోలోకాహారం అందుకంటే నేను తండ్రిని అన్నానికి వీరికి ఉన్న సమాచారం ఏంటి వీరికి ఉన్నటువంటి జ్ఞానం ఏ రకంగా ఏ చేసి తెలుసుకున్న సత్యం ఏంటి కాబట్టి ఒక ప్రకృతి ఒక సిటీ ఏంటి వీళ్ళు ఏం తండ్రిని నమ్ముకోవడం ఏంటి కూడా అనుకుంటే అనుకున్నాడు అనుకున్న కదా కాబట్టి ఈ రంగిగా ఈ లోకంలో ఉన్న దుఃఖానికంతటి మూలంలో ప్రతీతి ఉంది అని ప్రతీతి అంటే మా భావన ఒక అభిమానం అలా భావన చేసి దుఃఖి తీరు అలా నా పార్టీ మంచిది అన్నా ఒకసారి ఎలక్షన్ వచ్చే ఇంకా అన్నికల్లో ఉన్నా ఒక ఆయన ఇప్పుడు దుఃఖంగా ఉన్నారు ఏమిటి అంత దుఃఖంగా ఉన్నారు ఏమిటి అని అని అడిగారు ఇంకా ఆయన మీరు కూడా దుఃఖంగా ఉండాలి అసలు మీరు ఏ దుఃఖంగా అసలు ఎక్కువ అర్థంగా తీసేస్తున్నారో అసలు ఎవరైనా ఎదురు చేయడో తెలుసుకున్నాకన్నా తెలుసుకున్నా ఏమైందో ఏమైందో తెలుసుకున్నా ఏమైందో తెలుసు ఏమైంది బీజేపీ ఓడిపోయింది మరి అయితే మీరు అవాళ దుఃఖంగా నేను బీజేపీ వల్ల మీకు ఎవరించాను బీజేపీ ఓడిపోతే నేను మీకు దుఃఖించాలి ఏమన్నా మీరు ఎందుకు దుఃఖించాలి అంటే నేను అన్ని కూడా భారతదేశాన్ని రక్షించేది భారతదేశాన్ని రెస్ట్రీ పరమేశ్వరుడు అని నేను అనుకుంటున్నాను నేను ఊపిరావాలే అనుకో బీజేపీ రక్షిస్తున్నాడు బీజేపీ ద్వారా రక్షింపబడాలంటే బీజేపీని పరమేశ్వరుడు సీట్లో పెడతా నీకు ఎవరు చెప్పాను కాదు సోనియా గాంధీ అయిపోతుంది ప్రేమేశ్వరు హూమో నేత కొనే అయిపోయామని నేను పొత్తు పెట్టుకున్నా వారి కంటే తీసుకుపోయిందా కొనైతే అవుని భారతీయ సంస్కృతి మీద ఆవిడ యథార్థంగా అంత ప్రణ ఉంటే మన వెళ్ళకండి అని కద ఏ ప్రేమ లేకుండా భారతీయ సంస్కృతి డే ఇంగ్ డే అవుట్ తీసిపోసేటువంటి పర్వేనిస్టు ఈ సెట్ లభిపోతుంటే ఆడలేదాం ఇప్పు హ్యాస్ లవ్ పర్మిట్ అంటే వాటి ప్రేమ యథాత్కం ఇది ఇస్తున్న సంకల్పం అనేది అవుతుంది అంటే మీకు అదైనా అలాగైనా పర్వాలేదు ఏమో ఏమో డైటెన్స్ నేనేం జగ్జిపోయినా అవల్యంతో సాయం చేయడు మన్మోహన్ సింగ్ గారే మంచి వాడు అయ్యాడు మీరేం జగ్గన్ కాబట్టి దుఃఖం ఎందుకు వచ్చింది ఇది మనకి ఇది కేటాయి నువ్వు జడ్జిమెంట్ చేసుకోవాలి దుఃఖం వచ్చింది కాబట్టి ప్రతి మూలకంగా దుఃఖం వస్తుంది కానీ విజయపంటే నాకు విపరీతం అని నేను జరిగింది విపరీతమే హిందూ ధర్మాన్ని ఎవరు పరిరక్షిస్తే వాళ్లే నాకు గొప్ప అది ఇంత ఇబ్బంది కాబట్టి ధర్మాన్ని ప్రేమిస్తామంటే ధర్మకా జే హో అధర్మకా వినాశ హోగర్ ఇది ఒక నారా ఇది ఎవరికి ధర్మాన్ని ఎవరు దర్శిస్తే వాళ్ళే మన వాళ్ళు ఎంతో పడే అభిమానం ధర్మాధర్మంలో అతీతంగా ఉంది వ్యవహార స్థాయిలో ఇలా ఉండాలి కాబట్టి ప్రతీటి మూలకంగా దుఃఖం కలుగుతుంది మనకి ఈ నానాత్మ ఏదైతే ఇది ప్రతీటి తప్ప సత్యంగా అది ఆ సత్యాన్ని ఏడా మనిషి గుర్తిస్తాడో అన్నకు ప్రార్థనవుతాడు వ్యక్తమో అవ్యక్తమో రెండే ఉంటాయి వ్యక్తి కల్పిత ఇక్కడ మేము వ్యక్తమో అవ్యక్తమో రొందింటిది స్పష్టంగా స్మృతి చూపిస్తాం ఏకథా అంటే అవ్యక్తము అనేకథా పునః సంహారా మూలమే వం పరమాత్కమేకథాభావం ప్రతిపద్య కాబట్ పునః సంహార కాలం నిత్య సృష్టి నిత్య ప్రళయము ప్రతిరోజు పొద్దున్న సృష్టి రాత్రి ప్రళయం పొద్దున్న సృష్టి అయింది ఆ అవ్యక్తమైన చైతన్యం వ్యక్తమవుతుంది అది సృష్టి వ్యక్తి వచ్చేటంటే అజ్ఞానాన్ని వచ్చింది వ్యక్తి అజ్ఞాన కల్పితము తెలుసుకుంటే సమస్య కలిపి నీడలాటివ్వ వ్యక్తి విజ్ఞానాన్ని బట్టి నేరా సత్యమైన వ్యక్తం ఉంది వ్యక్తం అంటారు వ్యక్తి అనేది ఏమీ లేదు కాబట్టి వ్యక్తి లేని స్థితిని మనం మాట్లాడుతున్నామంటారు జ్ఞాని యొక్క స్వరూపాన్ని గురించి మాట్లాడుతున్న జ్ఞాని ఇది నెల సార్ జ్ఞానెప్పుడు కక్షణం ఉంది కాదు ఒక పర్టికులర్ అయితే ఇప్పుడు కక్షణం కాదు జ్ఞానెప్పుడు ఒక కోర్స్ మురళి ఉందనుకోండి శ్రీకృష్ణుని మురళి అది ఒక దర్శనం కాకుండా దీనికి నిష్టమైన హ్యాండ్స్ తీసుకురా అలాగే ఈ హృదయము వలే భావిస్తుంది దాంట్లో ఈశ్వరి చైతన్యం ప్రకటన ఎలాగైతే మురళిలో నుండి అనంతములైన మధుర శబ్దాలు ఎంత ప్రష్టమవుతాయో ఆ విధంగా ఆ అవ్యంత ఆత్మ చైతన్యము హృదయం ద్వారా అంతఃస్కరణం ద్వారా వివిధ రూపాలలో పెట్టారు అక్కడ వాటిని అహంకర్త భోక్త అని తేని చేసిన వ్యక్తి ఉండడు జ్ఞాన విషయంలో పరిస్థితి అది కాబట్టి సంహార కాలంలో మళ్ళీ ఈ వ్యక్తమైన భేదజాతం అంతా కూడా స్వం పారమార్థికమైన మూలం ప్రతిపత్తి మన మూలము అంటే అవ్యక్త స్థితిని పొంది ఆ అవ్యక్త స్థితికే ఏకతాభావము ఇప్పుడు ఇంకా తిరిగి తీసేసారనుకోండి తీసేస్తే ఆ సినిమా తెరమీద అంతవరకు కనపడిన భేటర్ ప్రపంచం అంతా ఎలా అయిపోయింది మూవరమాని నా కాదు అంటారు కాంతిలోంచి వచ్చింది కాంతిలోని ఇలా తీసినప్పుడు హ్యాపీ బర్త్ డే అని ఎన్ని అక్షరాలు ఇరవై అక్షరాలు కనపడ్డాయి ఇతర మానిస్తే ఇరవై అక్షరాలు ఎనయ్యాయి ఆ కాసీలో విధానం అక్కడి నుంచి వచ్చేది అక్కడే విధంగా వచ్చేయండి నిజంగా వచ్చేయంటే వచ్చేనంటే కనపడ్డాడు సంస్కృతం బయట హెచ్ వస్తుందా బయట హెచ్చే కింద చిన్న పడుకుంటే మనం ఏర్కోవాల్సింది మనం లేదు కింద ఏర్పడతా నిన్న హెచ్ హ్యాపీ బర్త్డే ఇప్పుడు అంటే హెచ్ఎేజ్ ఏరు తీరు అనేది ఎదుర్కొంటున్నారా కన్స్ అనేది మైండ్ అక్కడ హెక్తిగా ఉండదు ప్రతి చెప్తే ప్రతినిధి మోసం మనస్సు ఇంటి కూడా మనస్సు దృపాటం మీకు జగ్ చిత్తాకాస్తాం కాబట్టి ఈ విధంగా ఇది ఒకటి అవ్యస్తము వ్యక్తం ఈ సత్యాల్ని తెలుసుకుంటే జ్ఞాని పరమేశ్వరుగా ఇచ్చే నేను ఈ విధంగా ఈ అవ్యస్తము వ్యక్తం జ్ఞానవస్థను చెప్పడం ద్వారా ఈ విద్య యొక్క గొప్పదో ఇప్పుడు నుంచి మసలాంటి అలా విద్యా స్థలం ఈ విద్యకు స్థలం ఇది వ్యక్తి యొక్క శిశదుఖములను ఆ వ్యక్తి యొక్క కామనులను భయములను వ్యక్తిని నిలబెట్టి పరిష్కరిస్తానన్న వాడు అజ్ఞానాన్ని పెంచి పోషిస్తున్న వారే కానీ వారు ఉపకారం చేసింది కాదు వ్యక్తి యొక్క కామనము భయములను ఎప్పుడు కూడా పెంచి ఇప్పుడు ఒక కామనతోటి మీరు వచ్చే అని చెప్పుకోండి నా నేను ఆ కామన దిగే ఉపాయం నా దగ్గర ఉంది మీకు తీసాను అనుకున్న ఉపాయం మీరు అది అరెస్ట్ తీసేసి మీరు కామని తీసేస్తున్నానుకోండి దానివల్ల మీకు అల్టిమేట్ ఈ కామనాలు ఎలా ఉంటాయంటే మీ తత్కాలం నుంచి చాలా ఉల్లాసకరంగా ఉన్నప్పటికీ పరిణామంలో విషప్రాయం సో పరిణామంలో విషం అయిపోతాయి ఎత్త ఎత్తతే దగ్గరే అద్భుతం ఇలా పరిణామే విష రాజ్యాప్త ప్రతిరోగంకున్న ప్రతిరోగం నుంచి చుట్టే సంబంధం లేదు అంటే అభుత్వం మీద పరిణామమే విశ్వం ఆరోపణలో అభివృద్ధాగా ఉంటుంది పరిణామంలో విశ్వ సదృష్టంగా ఉంటుంది సో ఆ ఇక్కడ ఉదాహరణకు ఒక ఆయన ఆయన నేను ఉంటుంది ఆస్తి ఒక ఆయన ఓ మహాత్మర్ ఉంటున్నాడు నా ప్రమోషన్ వస్తున్నారా ఆయన అని చెప్పిన ఆయన నేను జాగ్రత్త తెలియజేసి ఎందుకు గురువుని బాగా నిస్తున్నాను ఏ ఇస్తారు గాంధీ తీసుకే ఎలా ఉన్నాయి హేతుహేతు భావం చూపిస్తారు ఈ హేతు వల్ల ఇది జరుగుతుంది హేతుహేత భావం చూపిస్తారు ఇది వ్యక్తి గర్బల్ సమస్య దాంట్లో మీ గిరాలంటే ఉంది ఎలా ఉంటే శను ఏదో హౌస్ ఉన్నాడు గురువు ఏదో హౌస్ లో ఉన్నాడు బాబు అటువంటి ఉన్నాడు తమకు ఎంత విమర్శిస్తుంది ఆ సమస్యతో నన్ను ఆ మొత్తం మొదటి మూడో వాక్యాలకి ప్రమోషన్కి అహ సంబంధం అసలు ఉన్నట్టుగా చెప్తారు ఆ మొదటి మూడు వాక్యాలకి అర్థమే ఏదో హౌస్లో ఉండడే రాహు రాహు ఏదో హౌస్లో ఉండడే అసలు రాహు అనేదే లేదు రాహు ఇదే షాలో కేతు రాహు ఛాయాగ్రహాలు ప్రతి శాఖ చక్కనే పెట్టుకున్నాడు దే భూమికి చంద్రుడికి భూమికి సూర్యుడికి మధ్యలో చంద్రుడి అడ్డం వచ్చిన ఈ సూర్యుడికి చంద్రుడికి మధ్యలో భూమి అడ్డం వచ్చిన ఈ అడ్డా ఆకపోయినా కూడా సమ్ షేడో సాధ్యా అది కాఫీ తిందు ఏడో హక్సం మూడో హోత్సవం మీ ఎంతో చూసి వస్తాయి అంటే ఏదో ఒక రెబల్ స్ట్రక్చర్ ఉంది అది పైపు చూసి చెప్పండి నిన్న కొంత చూడండి రాహుల్ సీతవాళ్ళు ఎక్కడ గురువు ఉన్నారు గురువు బయట గురువు టెలిస్కోప్ లో చూస్తే కనపడతాడు గురువు అసలు తలతో అయితే సార్ మీరు ఎంత చెప్తూ ఎన్నో సాయంత్రం ఎక్క ఎక్కడ వేసి గురువు ఆరో హౌస్ లో ప్రమోషన్ ఇస్తుందండి గురువు ఆరో హౌస్ లో ఉన్నాడు అంటే నాకు వస్తున్నాడు అంటే ఎందుకండి కనెక్షన్ నాకు అర్థం కాదు చాలా విదూరమైన ఏదో కనెక్షన్ పెడతారు ఏదో తమ స్ట్రాటిస్టిక్ కనెక్షన్ ఏదో ఉండాలి గది జర్ చేస్తే స్టాటిస్టికల్ గురువు ఆ పొజిషన్ లో ఉన్న కూడా ఆ టెన్టీ వాళ్ళ మీద కోసం స్టాటిస్టికల్ కను స్టాటిస్టికల్ ప్రమోదర్ చెప్తాను దాని మీరు దాన్ని మీరు వాల్యుగేట్ చెప్తే ఇలా మాట్లాడారు వాల్యుగేట్ దేని అలర్లేదు ప్రశ్నించే స్టాటిస్టికల్ ఆ మాట వాళ్ళు శాస్త్రం మాడే విషయం కూడా అదే మాట్లాడతాను ఎనీవే సో నేను ప్రమోషన్ వచ్చింది అదే నా దగ్గర గుర్తించినట్టు నేనేమంటాను అంటే అంటే విషయం మీద పరిణామే అదువుతో ఎందుకంటే ప్రమోషన్ ఎవరిగా మీరు ప్రమోషన్ ఆ ప్రయాపిస్తారు ప్రయాపిస్తుంది ప్రమోషన్లు పక్కన పెట్టి ఈశ్వరుడి దగ్గర ప్రమోషన్ సంపాదించే ప్రయత్నం చేయండి అది ఎలాగే ఈశ్వరుడి దగ్గర ప్రమోషన్ ఏంటంటే అంటే ఈ సత్రు హార్మోని మీరు తీసుకురా సర్వ జగత్తు కారణమైనటువంటి ఈశ్వరంతో మీరు హార్మోని సంపాదించాలి భక్తి చేయండి నిష్కాప భక్తి చేయండి ఫీట్మెంట్లైతే ఇప్పుడు అయితే ఏదన్నా నామజనం చేయండి భద్రజనం చేయండి తద్వారా మీరు ఇస్తున్న యొక్క సన్నిధిలో మీకు ప్రమోషన్ ఇస్తుంది ఆ ప్రమోషన్ సంపాదించమోషన్ ఉంటాయో అది మీకు ఎలా ఇస్తుంది అనే దేశాన్ని అది వినగానే మనం ఒత్తిడి అడితే నేను చెప్తున్న లేదు ఏమున్నా వృత్తిగా విడిగా చెప్పాలా ప్రమోషన్ వచ్చి ఉపాయం జాతమేది చెప్పాల లేకపోతే మనం ముసుకుంటావచ్చు లేదని అనుకుంటాను కాబట్టి ఈ కామలలో భైరంగలు అన్ని కూడా వదిలే విషయం మీద ఆ అటివే అమృతం మీద పరిణామే విషయం కాబట్టి ఇక్కడ వ్యక్తి మీద వ్యక్తి యొక్క కామనలను భయములను సమర్థించే చదువు కాదు ఇది ఈ ఈ చదువులో అవేమి సమర్థించగలదు ఈ ఈ విద్య యొక్క లక్షణమైన తింటే ఇంకా వ్యక్తి కలిగే కనువు అవ్యక్తమే వ్యక్తం కింద భాషిస్తుంది ఆ వ్యక్తం అవ్యక్తంలో విలీనం అవుతున్న ఉంటుంది ఆ విషయాన్ని చెప్పే విద్య ఈ విద్య ఒక ప్రత్యేక స్థానం ఉన్నది ఇది మిగతా విద్యల వంటి విద్య అందుకోసం దీన్ని చూపిస్తూ ఇలాగే చెప్తున్నారు తర్వాత మంత్రాయం తింటే అది కదండి ఆహారం శుద్ధం సత్వశుద్ధిది అలాక్యం చూడాలి సో ఆహారము శుద్ధంగా ఉంటే తత్వశుద్ధీర్ణం ఉంటుంది అంటే ఇప్పుడు ఈ జ్ఞానాన్ని ఎలా పొందటం ఈ విద్యను పొందేందుకు అధికారి ఎవడు యోగ్యుడు ఎవడు ఈ జ్ఞానాన్ని పొందే ఉపాయం ఏమిటి చెప్పే విక్రసిస్తుంటే ఆ ప్రకటన ఎందుకంటే విద్యను ఫలము మోక్షం కూడా చెప్పేసినాము ఇక ఈ విద్యని పొందటానికి ఈ వ్యక్తి ఏం చెయ్యాలి ఈ వ్యక్తి ఇది పారాడాక్స్ ఏంటంటే ప్యారాడాక్స్ వాటం పొందవడానికి వ్యక్తి తాను చదివిన పాఠం యొక్క జ్ఞానం తనకు కలిగితే ఆ వ్యక్తి లేకుండా కొద్ది అయినా వస్తున్నాం మనం లేకుండా ఒక వ్యక్తి ఏ వ్యక్తిని అయితే నేను ఇప్పుడు ఆ వ్యక్తిని కబలించి వేసే విద్యి అని ఆ వ్యక్తికి తెలుస్తూ ఉంటుంది అయినా వస్తుంది ఎందుకంటే వ్యక్తి ఈ న్యూస్ సన్లైట్ అండి ఆత్మజ్ఞానము ఈ సంసారము నుండి విముక్తి అనేటువంటి ఈ సమాచారం ఇది మనస్సుని ఆకర్షిస్తూ ఉంటుంది ఎందుకంటే వీళ్ళ స్వరూపంలో వీరి ఆత్మ ఆత్మ చైతన్యమే వీటి స్వరూపం స్వాముటి స్వరూపంలో అభిప్రాయ స్వరూపు స్వరూపంలో లేదు సో బంగారాలను మీరు ఎంత మురికితో కత్తివేసినా అప్పుడప్పుడు ఒక అవకాశం లభించినప్పుడు దాని నుంచి ఆ పచ్చదనము ఆ మెరుపు బయటికి కనపడుతుంది ఎప్పుడైనా ఒకసారి కనపడుతుంది ఎందుకంటే మనం దానివైపు ఆకర్షితమవుతాం ఎంత ముందు కూడా అదేవిధంగా ఈ వ్యక్తిత్వం యొక్క కామము ధర్మను ఎంత కత్తి చేసినా ఈ వాసనను యొక్క పూర్ణత్వము అప్పుడప్పుడు ప్రాంతం అవుతుంది కాబట్టి దానివైపు తప్పనిసరిగా మనిషి ఆకర్షితుంది ఆ మొట్టమొదటి ఇన్ఫర్మేషన్ వారి జ్వరలో ప్రవేశించాలి ఈ ఫస్ట్ న్యూస్ ఆఫ్ వారి జ్వరలో ప్రవేశిస్తే వారు వదిలిపెట్టకుండా ఆ జ్ఞానం వైపు ఫస్ట్ నిజ ప్రవేశించారు సో కాబట్టి ఈ వ్యక్తి ఏం చేయాల్సి ఉంటుందంటే తన ఏ వ్యక్తిత్వము కలదు ఈ వ్యక్తిత్వము సత్య జ్ఞానాన్ని కత్తి వేసేదిగా ఉండాలి ఇవరో ఒక వ్యక్తిగా బతుకుతూ ఉంటారు ఎవరో కామనలు భయాలతో బతుకుతూ ఉంటారు ఇప్పుడు ఆ ఎదుర్కేటి కామనలు భయములు లేకపోతే ఈ వాసనలు సత్య జ్ఞానాన్ని పూర్తిగా కత్తే ఉంటుంది వాసనలో ఉంటాయి సంసాలతో ఉంటాయి లైఫ్ కంటిన్యూస్ వాసనల బేసిక్ మీదనే లైఫ్ ముందుకు వెళ్తూ ఉంటుంది కానీ సత్య జ్ఞానాన్ని కత్తి వేస్తే అంత దోషము అంత దురదృష్టకరమైన స్థితి అదే దాన్ని మనం ఉండాలి మనస్సు నేర్చుకోవాలి మానవుని మనస్సు నేర్చుకోవాలి ఇదేమిది నేర్చుకోవాలంటే ఇది చలనాత్మకమైన మనస్సుకి అతీతంగా ఆ మనస్సుకి మూలంలో సకల భేదములకు అతీతమైన పూర్ణ చైతన్యము కలగదు అనే ఆ సత్యాన్ని ఆకలింపు చేసుకునేందుకు మనస్సు ప్రయత్నించాలి మనస్సు తన మూలములను తాను అన్వేషించి తన మూలమునందు తాను విలీనమయ్యేటువంటి మార్గంలో మనస్సు నడవాలి అల్టిమేట్ గా మనస్సు ఆ వ్యక్తి జ్ఞానం వైపు వెళ్తున్నాడా లేక మరింత అజ్ఞానంలోకి పోతున్నాడా అనేది మనస్సు సెంటీ చేస్తున్నాడు కాబట్టి దీనికి మనస్సు శుద్ధంగా ఉండాలి శుద్ధమైన మనస్సు ఏంటంటే ఇప్పుడు చూడండి అయాం వల్లది ఉంది అహమస్మే ఈ అహమస్మే అన్నది వ్యక్త ఇది రెండోకి గట్లు అవ్యక్తానికి సత్యానికి అది మార్గం ద్వారం అండి సత్య ద్వారం అని రిందో ఇదే ఇదే మనస్సు కనుక అయాం అనే ఆ సత్య ద్వారం వ్యక్తిని నిలిచి ఉంటే ధ్యానంలో అది సత్యంలో వినే మోస్తుంది అలా కాకుండా ఏ మనస్సు ఈ సత్యాన్ని విస్మరించి తన యందు కర్తృత్వ భోక్తృత్వములను ఆపాదించుకుని శుద్ధ అహముని తన పక్కన వారేసి కర్తృత్వ భోక్తృత్వాలను ఎత్తిమీరు వేసుకుని ఆ యొక్క ప్రకాశంలో అనుభవానికి వస్తున్నటువంటి ఈ వివిధ ఇంద్రియానుభవములు ఏవైతే ఉన్నాయో ఇంద్రియ భోగములు ఏవైతే ఉన్నాయో ఇవే ప్రధానము ఇవే ముఖ్యము జీవితంలో ఇవే ప్రధానము అని అనుకునేది వాటివంతా పరుగులు తీసే మనస్సు అంటిమేట్ గా అది అహస్పథనాన్ని పొందుతుంది కాబట్టి యు ఆర్ దే ఇన్ ది బ్రిక్ మనిషి అంటే మనిషిలో మూడు అంశాలు ఉన్నాయి ఏదములు ఆత్మ దేహము ఫిజికల్ బాడీ ఈ ఈ ఫిజికల్ బాడీలో ప్రకటన అవుతోంది లీజింగ్ పాయింట్ ఈ ఆత్మ ఫిజికల్ బాడీకి లీస్ ఆత్మకి ఫైనట్ ఫిజికల్ బాడీకి మధ్యలో మీటింగ్ ప్లేస్ మీటింగ్ పాయింట్ ఇస్ ద మైండ్ ద స్పిరిట్ ద బాడీ అండ్ దైండ్ ఇప్పుడు అజ్ఞానము ఆల్గోం కలిపితే మనిషి అవుతారు ప్లస్ అజ్ఞానం కూడా గడవాలి అజ్ఞానం గడవకపోతే దేవుడు అయిపోతారు ఇది ఉన్నంత దేహము మనస్సు ఏమంటే దైవత్వానికి విదింపేకి భంగం ఏమీ లేదు భంగం అజ్ఞానం కాబట్టి ఈ అజ్ఞానానికి అజ్ఞానం మనస్సు నాశ్యానికి ఉంటుంది కనుక ఈ అజ్ఞానము ఇప్పుడు ఇప్పుడు మీరు ఏ మార్గంలో నడుస్తున్నారు ఈ అజ్ఞానంలో సూచించినటువంటి దేశము ఇంద్రియములు భోమములు జగత్తు బహిర్ముఖ మార్గం దాంతో నడుస్తారా లేక ఈ అజ్ఞానాన్ని తిరిష్కరించే భాగంగా మన యొక్క మూలమైనటువంటి అహంప్రత్యయాన్ని పట్టుకుని ఆత్మ చైతన్యం అయితే అంతర్ముఖులై ఉంటారా బహిర్ముఖులు అవుతారా అంతర్ముఖులవుతారా అనేది ఆ మనస్సు యొక్క సిద్ధి మీద ఆధారపడి ఉంది సత్వస్థితి చాలా ఇంపార్టెంట్ ఇతను మేము ఇది ఏమన్నా అయ్యేటప్పుడు కానీ ఆయన ప్రయత్నించం సాయం ఈ గ్రీన్ గ్రీన్ ప్రాపర్ కల్లీనేసాం కాబట్టి చాలా ఇంపార్టెంట్ అయిపోయింది ఇంకా కథ అంతా అయిపోయింది ఏమైనా ఇంకా రెండు మాటలు ఉన్నాయి ఒక క్లాస్ పట్టినా కూడా దీన్ని బోల్ హార్టెడ్ గా చేయాలని నేను ప్రయత్నం చేస్తున్నాను తాడి తీసుకున్నానైతే భావించదు ఇప్పుడు తక్కువ శక్తి హెల్పోయేది తక్కువ అంటారు చక్క మైండ్ మన మైండ్ ఎలా ఉండాలంటే మన మంచిదారిలో నడిపించట్లా ఉండాలి మనం మోసం ఉండకూడదు నా కళ్ళు నాకు దాన్ని సక్రమంగా చూపించి ఉండాలి కానీ నా కళ్ళే నన్ను మోసం ఉండకూడదు అలా వస్తుంది మన మిత్రుడు ఒకసారి కోసం మీద వస్తున్న రాష్ట ఉంటాను కాలు వేసు వస్తుంది నేను హాస్పిటల్కి వెళ్ళాను హిమాలి అలా అలా అయింది వేయగద్ద నేను హక్స్పాలను చెప్పాను అంత అయినా నేను తాగే మందు ఆల్కహాల్ తాగాను ఆల్కహాల్ తాగిపోవటం నేను వస్తూ ఉంటే రోడ్డు మీద బుర్యూ లేని తోట ఉన్నట్టు కన్నా గు మీద సస్ వేస్తున్న తోట అలా లేదు కనబడుతుంది అక్కడ వీరి బ్రేక్ వేసి జాగ్రత్తగా అలా వెళ్తున్నట్టు అలా ఏమన్నారు అక్కడ రోడ్డు క్లీన్ గా ఉంటుంది తీరా రోడ్డులో బొయ్యి ఉన్న చోట ఫ్లాట్ ఉన్నట్టు కనబడుతుంది అక్కడ తప్ప మనకు సో వీరు మైసూర్లో గురి సో రోడ్డు ఫ్లాట్ గా ఉన్న చోట చాలా జాగ్రత్తగా వెళ్తూ ఉంటుంది తీరా స్పీడ్ జాగ్రత్తగా వెయిట్ చేస్తారు అలా అప్పుడు నేను ఇక్కడ చూడు మన కన్ను మనల్ని మోసం చేయకూడదా నువ్వు స్కోటర్ ధనస్కాలు కూర్చో ఇంకొక అడుగుతూ ఉంటారు వాళ్ళు యాక్సిడెంట్ చేసేది ప్రారంభం బాగలేదు సరే కానీ మనం అనుభవిస్తాం టెస్టింగ్ చేసి దేవుని చెప్తాం కానీ దాన్ని వాళ్ళని మీరు అలా ఎవరైతే దేవుని చెప్పొచ్చి వాళ్ళని చెప్పచ్చు మనకు తెచ్చి మనం చెప్పచ్చు మన మోసం చేస్తే ఎవరిని చెప్తూ ఉంది ఆ జాగ్రత్త మనం తీసుకోవాలి మనకన్నా మనం మోసం చేసే స్థితికి రాకూడదు మన మనస్సే మనల్ని అజ్ఞాన కోపంలో పోసేసేటువంటి పరిస్థితిని రానివ్వక సో కనుక సో మైండ్ ఏం చేయాలంటే ఎలా ఉండాలంటే తన స్వరూపమైన ఆత్మను తెలుసుకునేందుకు యోగ్యంగా ఉండాలి తర్వాత మైండ్ అంతర్ముఖత్వాన్ని యొక్క మహిమను దిక్కిన అలా ఉండాలి మైండ్ అంతర్ముఖత్వం యొక్క మహిమను తీసుకుంటారు ఈ బహిర్ముఖత్వం వేస్తుంది అనే వైరాగ్యం వైరాగ్యం యొక్క విలువ మైండ్ ఉన్నా తెలియదు అటువంటి మైండ్ ఉన్నా అంటే దాని మైండ్ ఎప్పుడు కూడా ఇప్పుడు సూర్యు చంద్రుడు ఉన్నారు చంద్రుడు సూర్యుని యొక్క కాంతిని స్వీకరించి లోకానికి ఇస్తాడు ఇస్తే మీకు లోకమంతా రెండేళ్లతో నిండుతుంది అలాంటి చంద్రులను మనం ఆరాధిస్తాం అంతేగాని సూర్యుడికి అర్థం చేసి సూర్యుడికి ఎగ్లిప్స్ వచ్చి చేసే చంద్రుడు అమంగళకరమైన చంద్రుడు సూర్యుడికి ఎట్లిప్స్ వస్తే మనం ఏదో ఈ ఉపగ్రహం భయపడి వెళ్ళి స్నానాల్లో వీగేసి జతాల్లో ఎందుకంటే ఇది అమంగళం మీద సూర్యుడిని కప్పేసుకున్నాడు చంద్రుడు చంద్రుడు సూర్యుడిని కప్పేయకూడదు ప్రకాశాన్ని సంగ్రహించి మనకు చంద్రుడు ఎలా ఉండాలి చంద్రుడి దృష్ణాన మీద ఇస్తారంటే మనస్సుకి అధిష్టాన దేవత చంద్రుడు సో ఆత్మ ఎప్పుడు సూర్యుడితో కోరుకుంటుంది ఒక సూర్యుడు సమస్త ఆత్మ ఆత్మకి కోరిక సూర్యుడు మనస్సుకి పోలిక చంద్రుడు కాబట్టి మనస్సు చంద్రుడి ప్రకాశాన్ని తీసుకొచ్చి మన మనస్సు సూర్య ఆత్మ యజ్ఞాన్ని తీసుకొచ్చి జగత్తు అర్థం చేసేట్లో ఉండాలి ఆత్మ చైతన్యానికి తప్పే స్థితిలో ఉండకూడదు కాబట్టి మనస్సు శుద్ధంగా ఉండాలి పూర్ణిమినాటి మూల్లో ఉండాలి మనస్సు అంటే కానీ గ్రహణం గ్రహణంలో ఉన్న మూవ ఉండకూడదు గ్రహణం పట్టిన మూలలో ఉండకూడదు గ్రహణం పట్టి వీళ్ళందరూ సంతోషిస్తారు ఫోటోలోకి తీసుకొస్తే గ్రహణంలో సంతోషించాల్సిన ఏం లేదు అది ఇట్ ఈజ్ ఇదే విపరేషణం ఇష్ట గ్రహంలో విపదేశం ఆ గ్రహం అది దాన్ని మనం సంతోషించడం విధంగా ఏం కాదు దానివల్ల అది ఎస్ట్రనామికల్ రీజన్ ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ది సొసైటీ ఆ విధంగా భావన చేస్తాం గ్రహణాన్ని లేదా నటించడు విత్ దర్శనల్ హార్ట్ అండ్ ఆల్గా రీజన్ కదా ఎస్ట్రనామికల్ రీజన్ సొసైటీ మంచిది కాదు ఎందుకంటే గ్రహణం వల్ల విన్స్ రేట్ విన్స్ మాన్సూన్ విన్స్ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి తర్వాత మంటలు ఎఫెక్ట్ అవుతాయి రేడియేషన్ లెవెల్స్ ఎఫెక్ట్ అవుతాయి అల్ప్రవైలర్ రేడియేషన్స్ వస్తూ ఉంటాయి వాళ్ళే ఎఫెక్ట్ వాటి కారణంగా ఆ టైంలో ఎక్స్పోజ్ అయిన వాళ్ళకి స్కిన్ క్యాంక్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది లేకపోతే ఎన్నెన్నో దోషాలు కాబట్టి ఆ టైంలో ఊరికే తోట స్నానం చేసి దేవుణ్ణి ప్రార్థిస్తూ చూసుకుంటారు ఏదైనా ఉపద్రవం వచ్చినప్పుడు ఇష్టం ఆరాధించటం తప్ప కేసీదే ఉండదు అంతకంటే కేసీదే ఉపద్రవం వచ్చినప్పుడు ఇష్టం ఆరాధించటం ఎందుకంటే తస్మాత్ అపరిహార చేస్తే నష్టం చూపించిన సక్తి మనం జైలు నేను లేదు కాబట్టి దాని గురించి దుఃఖించకుండా మేము ఈశ్వరుని శరణ చేసి ఉండాల్సిన చాలా అందుకోసం అలా అంటారు ఎందుకే సో మనస్సు అలా ఉండాలి కాబట్టి స్వప్ శుద్ధి చాలా ఇంపార్టెంట్ మనస్సు శుద్ధంగా ఉండాలి కాబట్టి ఒక పాత్ర ఉన్నది ఈ పాత్ర శుద్ధంగా ఉండాలి అంటే దాంట్లో పోషించి శుద్ధంగా ఉండాలి దాంట్లో మీరు అన్ని చెట్లన్నీ పోస్తూ ఉంటే కొన్ని శుభ్రంగా ఉంటుంది వేస్ట్ బ్యాస్కెట్ లో కేవలం కాగితాలే వేశాను అనుకోండి వేస్ట్ బ్యాస్కెట్ కానీ శుద్ధి చేయాలి నిందిన తర్వాత తీసుకురా నేను తిన్న ఆహారం నిగిలిపోయిన దాంట్లో వేస్తున్నారు అనుకోండి ఎప్పటికప్పుడు దాన్ని క్లీన్ చేయాల్సింది లేకపోతే ఆ వేస్ట్ బ్యాస్కెట్ సిద్ధ కంపేర్ మన మనస్సు అలాంటి వేస్ట్ బ్యాస్కెట్ లాగా అయిపోతాము ఆ మనస్సులో వేసేది శుద్ధంగా ఉన్నాడు మనస్సులో వేసిన దానికి ఆహారమే ఉంటుంది ఆహారంలో భోజనం మాత్రమే కాదు భోజనం వన్ ఆఫ్ ది పై మనస్సులో వేసిన దానిలో వన్ ఆఫ్ ది పై భోజనం కడుపులో కదా వేసేది మనస్సు వాళ్ళకి చాంద్రద్యం ఆరోగ్యాడు కడుపులో వేసిన భోజనం సూక్ష్మాంశం మనస్సుకి పోతుంది మధ్య మాంశం మనసులోకి పోతుంది కాబట్టి ఆ సూక్ష్మాంశాన్ని మనస్సులో వేస్తున్నారు భోజనం వేస్తున్నారు అంటే ఆ సుక్మాంశాన్ని ఇప్పుడు కట్టిని పొయ్యుతున్నారంటే ఆ కట్టిలో ఉండేటువంటి ఆ మండే మండే ఆ వేడి భాగానికి సమర్పిస్తున్నారు వాటలో సూక్ష్మాంశాన్ని వేస్తున్నారు సో అదే విధంగా ఆహారము అంటే తినే ఆహారము మనస్సులో వేసేటువంటిది తీసే వినేది మనస్సులో వేస్తున్నారు ఆధ్వానించేది మనస్సులో వేస్తున్నారు కృషించేది మనస్సులో వేస్తుంటాయి ఇది ఆహారం మనస్సులు ఆహ్రి అంటే ఆహార లోపలికి వేరెవలతో ఉంటాయి అన్ని వైపుల నుంచి తీసుకొచ్చి లోపల వేస్తూ ఉంటాయి కన్నుతో ఇలా చూస్తూ ఉంటుంది అన్ని వైపుల నుంచి చూసి ఆ ఎలా వీరెవరా పక్కన వస్తుందో తిన్నది వీరెవరా అని కన్నుతో తీసి ప్రశ్నిస్తుంది వాళ్ళు ఎవరైనా సరే నా వాళ్ళ బట్ట ఈ సమాచారం అసలుగా వస్తే వస్తుంది కందుకో వస్తూ ఉంటుంది తెలియ వస్తూ ఉంటారు ఇలాగే వస్తూ ఉంటుంది ఈ మనస్సులో వేసే సామానం ఏదైతే ఉందో ఈ టైపో విషయాలు శబ్ద రూపరసంధములు శుద్ధంగా ఉండాలి అది శుద్ధంగా ఉంటే మనస్సు సిద్ధంగా ఎంత తీవ్రగా మనకు అనుభవాలు వస్తుందంటే ఇప్పుడు మీరు ఆ ఆల్ట్రా డిస్కాస్ట్ మొదలైన ఆ డైరెక్టర్ యొక్క హారర్ మూవీస్ ఉంటారు ఆ హారర్ మూవీ చూసి మొన్నటి పొద్దున మెడిటేషన్ చేయండి మెడిటేషన్ వస్తా మెడిటేషన్ వస్తా రోజు ప్రాణాయామం మీరు అభ్యాసం చేసి ఒకరోజు రాత్రి ఒంటి గంట దాకా రెండు గంటల దాకా సినిమాయో హార్ ఎమ్మెల్యే పార్టీయో ఇలాంటివి చేసి మొన్నటి పొద్దున ప్రాణాయామం చేస్తుంది అది అది ఏదో ఆ చేసిన అభ్యాసం అంతా కూడా ఎవరికి పోయిందాన్ని ఒక్కగా అది దగ్గరికి వర్క్ లేదు ప్రాణాయామం వర్క్ అవుతుంది బాగా అభ్యాసం ఉంది ప్రాణాయామంలో ఒకటిన్న తిన్న స్టెట్యూ క్రియేట్ అవుతుంది ప్రాణాయామం చేస్తుంటే సక్రమంగా తనకి అభ్యాసం చేసి తెస్తే మీరు చేస్తున్నందుకు సక్రమంగా నేను మరి ఇంకేదో అందరు కరెక్ట్గా చేస్తున్నారు సో అది అభ్యాసం మీద ఆధారపడి అభ్యాసం చేసినట్లయితే ఆ ప్రాణాయామం చేసే టైం మూడు నిమిషాలు అయితే మూడు ఐదు ఐదు ఐదు చదివే చెప్పది దర్ స్కిల్స్ మైండ్ కామ్ అయింది మైండ్ ఉండదు కామ్ అయిపోతుంటే విలీనం అయిపోతుంది ఆ ప్రాణశక్తి యూ You feel only the aliveness ఆఫ్ లైఫ్ You don't feel the variety of the various కూడా వాస్తవాలు ఉంటాయి మనసులో అది చల్లాలి ఆ అలైవ్నెస్ మనకు అనుభవాన్ని వచ్చింది అంటే వాసనా పూర్ణమైన మనస్సు స్థిరంగా ఉంటుంది ఆ స్థిర సెక్ష్యూలైట్ అవుతుంది స్థిర సెక్ష్యూలైట్ చేస్తాం చేసుకుంటే మనస్సులో వాసనలా యొక్క కదలిక అది తగ్గుతుంది ఆ మురిగంత పోతుంది స్థినం అవుతుంది అలాగా అతిని ఆహారంలో కూడా ఈ వాక్యాన్ని కొంతమంది ఆచార్యులు కేవలం గోధురాన్ని అమ్మైంది మధ్యమహార మాత్మాన్ని నమ్మించారు శంకరులు ఇక్కడే గీతా శ్లోకం దగ్గర కూడా సో నిరాహారస్తు దేహిన విషయాది వివత్తంటే నిరాహారస్తు దేహిన రసవద్యం రసోక్తిష్ట పరం దృష్టి వాతే అనే స్థితప్రజ్ఞ శ్లోకం దగ్గర చెప్పారు కానీ సో ఆహారము అంటే మనం లోపలికి తీసుకునేది ఏదైనా ఆహారం మీరు ఏదైనా తీసుకున్నారు అనుకోండి అది ఆహార కొంతమంది పాన్ షాప్ దగ్గర నిలబడి సాయంకాలం ఇప్పుడు వెళ్ళి వాళ్ళని అట్లా వెళ్ళి వాళ్ళని తీసుకోండి అది ఇది ఆహార మాన్ షాప్ వరకు ప్రభుత్వం చెప్తే వాళ్ళు చెప్పిన విధానం అది ఆహారం సాయంకాలం పూట నేను అల్వాలో ముందుకు తీసుకుని క్లాస్ చెప్తా ఉండేదండి అంటే వాళ్ళు నా క్లాస్ రాలేదు అనేది కంప్లైంట్ చేసిన నా క్లాస్ రావాలనేది అసలు నేను క్లాస్ చెప్తున్నాను నేను రావాలని అలాంటి ఐడియా కూడా నాకు రాదు అసలు ఈ ప్రజలు అసలు తినేదా కానీ వాళ్ళు కూర్చుని పెద్ద వయస్సులో కూర్చుని వాళ్ళు ఎంత లోకాధున రక్తబండ్ల దగ్గర ఎక్కాకట్టు కలుగుతుందో ఎందుకు కనిపించింది లోకల్ పాలిటిక్స్ మాట్లాడుతున్నారు లోకల్ పాలిటిక్స్ అంటే విడివి టాపిక్స్ ఎలా ఉంటాయని ఎంత పలిచారు అది మాట్లాడమంటారు నేషనల్ పాలిటిక్స్ కూడా కాకుండా నేషనల్ పాలిటిక్స్ మాట్లాడుకుంటే కొంత దేశశక్తి సమాజ స్పృహగానే వేరుస్తాయి అది కూడా ఉండదు లోకల్ పాలిటిక్స్ మాట్లాడి ఈ ప్రెసిడెంట్ ఇది అవడం అంటే ఇది ఆహారం శుద్ధంగా లేదు ఆహార శుద్ధి లేదు రూమ్స్ క్రీమ్స్ అదొక కిలో పడాలి ఆహార శుద్ధి లేదు ఈ పెట్టు ఇది సో ఈ కొంత ఉంటుంది అంటే టెక్యూమ్ కొన్నా దానికో వంద రూపాయలు కట్టుబడ్డానికి కలిసి నాకు తీసుకుంటారు ఈ టెన్ కాలే లెక్క కదా ఉందా ఏదో చాలా వస్తుంది దీనికి వస్తుంది ఎవరో విన్నాను సో ఇలాగే దానికే పెద్ద ఫోకస్ పెడతారు పెద్ద ఫోకస్ పెడితే అది మనస్సులో ఈ మాసే నిర్మా అల్టిమేట్ గా మహాత్మాట గు ఉంది ఎక్కడికి అవగాహించారు చందనాన్ని మీరు ఒక డబ్బాలో వేసి ఒక గుంతుతో పెడితే పది సంవత్సరాల తర్వాత కూడా అదన్నా సిద్ధంగా పరిబలంగానే ఉంటుంది ఏమేమైపోయింది వారి రాస్తే పెద్ద పది నిమిషాల తర్వాత ఇది కలిస్తామైపోతుంది దాన్ని మళ్ళీ తప్పు పెట్టి వాస్తే ఈ చందనాన్ని బాడి నుంచి రాసింది ఏదైనా కలిసిమైతే నేను బాధ్యత రాయకుండా బూట్లో దొక్కడితే పదివేల దాకా పోయిందా అది పది కాబట్టి దీనికి తెల్క్యూ సరే అంతేతనే మనం వాళ్ళే ఉన్నారంటే తెల్క్యూమ్ వాడాలంటే దేవుడి సంబంధం ఉన్న తెల్క్యూనే వాడాలి అది ఈశ్వరుడికి సమస్య మనం తినడాన్ని రాష్ట్రం రాష్ట్రం ఈశ్వరుడికి సమస్య నుంచి ఏదైనా మంచి ఆహార పదార్థం ఎప్పుడైనా ఏదో గర్ప ఇలాంటివి సమస్యంది ఏదో పేరు దేవుడి సమస్యంది కాబట్టి రూపము అంటే అలంకారం సుందరమైన మీరు చూడాలనుకుంటే ఈశ్వరుడికి అలంకారం చేసి చూడాలి అందుకోసం పెట్టారు ఏదైనా మంచిది వినాలేదా కొంత శబ్దం కొంత సంగీతానికి కళాకోసం ఉండాలంటే పూర్తి చేయాలి అంటే ఏదో అన్నమయ్య కీర్తనం అలాంటిది చాలా గంభీరమైనటువంటి భావన భావస్ఫూరకమైనటువంటి కీర్తన సో రామనామము రామనామము గమ్యమైనది రామనామ హృదయను లేకపోతే అలాంటి తర్వాత ఘటఘటమైన సాయి రామే అంటే హిందీ పాత కానీ ఏదైనా మొత్తానికి ఒక అద్భుతమైన భావాన్ని హృదయంలో కదిలించేటువంటి అలాంటి సంగీతాన్ని ఎంజాయ్ చేయాలి అలాంటి స్పర్షని ఏంటి అంటే ఆహార శుద్ధి ఉండాలి లోపలికి వెళ్లే వైది ఐడియా దీంట్లో ఉంటే జనరల్ గా ఏం లేదండి వెరీ స్పెసిఫిక్ తర్వాత కూర్చొని చేసే సంకల్పాలు శుద్ధంగా ఉన్నాయి ఈ లోపలికి వెళ్ళేది వచ్చేది కాదు కూర్చొని ఒంటరిగా కూర్చుని వాడి దుష్టుడు వాడి నాశనం అనుకోవాలి ఇలాగే ఆలోచించారనుకోవాలి అది సత్వశుద్ధి లేదని ఎప్పుడు జ్ఞానం ఎలా చేయాలంటే సర్వే భ్రమస్తున్నారు అలాగే చేయాలి మెసేజ్ ఆఫ్ పీస్ అండ్ అంతేగాని వివర్ సెండ్ ద మెసేజ్ ఆఖరికి ఆ రావణాసుడు పరమ రాక్షసుడు కిరాత కేంద్రంగా నెలకుంటారు చెప్పాలని తప్పిస్తే అశుభము కలుగు బాగా ఫలాన వారికి అనే సంకల్పం మాత్రం మనం హృదయంలో కలస్తాం ఎందుకంటే అది కలుషితం రైతుల కాలుష్యం హైదరాబాద్కి ఏమన్నా మన కాలుష్యం మనకే అంత పవిత్రంగా హృదయాన్ని రక్షించుకోవాలి రక్షత రక్షత హృదయం కోశానామకు కోశం ఇది పాడైపోతే ఇది దీంతో మిగిలిందేది బయట ఉండే హాలులో మురికి నీళ్లు పోసి పడికి శుభ్రం చేరు దేహం మీద మురికేర్పడితే మనస్సులో మురికేపడితే శుద్ధం చేసిన చాలా కష్టం సూక్ష్మ సూక్ష్మమైనది కనుక ఉపాసనా అది చాలా చెప్తే గానీ మళ్ళీ శుద్ధి అర్థం కనుక ఆహార శుద్ధ సత్వశుద్ధి సత్వం అంతఃకరం శుద్ధంగా ఉంటే సత్వశుద్ధ ధ్రువాస్మృతి మంచి గారు అంటారు ఉన్నాను ఆశ్చర్య తర్వాత దానికి అవతారిక ఒకటి ఉంది అకేదానీ విద్యా సమ్యగవభాసారణం ముఖావారాసకారణస్ ఆదర్శ విశుద్ధికారణం సాధనం ఉపదిశ్య అవతారిక అందమైన అవతారి అయిపోయిందండి విద్యను స్పతించడం అభిప్రాయండి విద్యాఫలం ఓపెన్ గత్యత అసలు ఇప్పుడు ఇదే ఇంకొకపసంహారం చేసేప్పుడు ఇంకొక అంశం చెప్పేది ఉంది అది ఏంటంటే ఇప్పుడు ఇంతవరకు ఉపణించిన జ్ఞానం ఏదైతే కలదో ఆ జ్ఞానాన్ని పొందే సాధనాన్ని ఉపదేశిస్తున్నాం ఆ జ్ఞానము చక్కగా భాషించాలి హృదయంలో సంయగమ భాష కారణం సాధనం ఉపదిష్టతే అది వాక్యం ఆ విద్యకి చక్కగా హృదయంలో భాషించాలి అంటే చూడండి ఈ లోకంలో శత్రుమిత్ర భేదమేం లేదు అందరూ ఆత్మరూపులే అని అనగానే అవును అనిపించాలి అలా ఎలా ఉంటుందో అని అనిపించకూడదు అవును అనిపించాలి అంటే కారణం శాస్త్రం అంటే అంతఃరమ శుద్ధిని అలా ఉంది ఇప్పుడు చూడండి మీరు నేను అనే భేదమేం లేదు అంటే తమడి భేదమే అని చైతన్య రూపంగా మనందరము ఒక్కటే దాణ రూపంగా మనందరం ఒక్కటే అని చెప్పినప్పుడు అది అది చాలా విరుద్ధమైన విషయం చెప్తున్నట్టుగాను తక్కువ విషయం తెప్పిస్తున్నాడు వీళ్ళు ఏదో అన్నట్టుగాను వీళ్ళు ధర్మానికి విరుద్ధమైన విషయం చెప్తున్నాడు కూడా అనుకరించకూడదు అలా అనిపించకూడదు అలా అనిపిస్తే ఆ వ్యక్తి ఎంతటి సమాజంలో ఎంతటి ఉన్నత స్థానంలో ఉన్నా అజ్ఞానికే తప్పిస్తే మనం ఆత్మకి పాపతో సంస్పర్శం లేదా పాపం ఆత్మను సృష్టించదు అని చెప్పాను అని చెప్తే ఒక పెద్ద ఆయన నాతో ఉంటారో ఎవరన్నా మీరు అలాంటి విషయాలు చెప్తే జనాలకి పాపపుణ్యాల భయం లేకుండా పోతుందండి అంటే నేనన్నాను చూడండి భయం ఉండి ఇట్లా చూడాల్సిన పూర్తి మీరు అనిపించినారా నేను అనుకోవట్లేదు అలా నాకు జనాలకి పాపపుణ్యాల భయం ఉండాలి అనే చూసి నాకు సృష్టించే మేము అది ఈశ్వరం మీద ద్రోహం చేసినాం జనాలు పాపపుణ్యాల భయం కలిగించిన నేనా అంత ఎరగెలిస్తే ఈశ్వరుడు జగత్తును సృష్టించిన ఈశ్వరుడు ఈశ్వరుడు చూసుకొని జరువును సృష్టించాలి దేమో బెటర్ వాట్ ఈజ్ గుడ్ పర్దట్ వాట్ ఈజ్ బ్యాడ్ పర్దేక్ వాళ్ళు ఎక్కువ మనం అడిగితే ఒక ఉపదేశం చేయడానికి అభ్యంతరం లేదు కానీ జనాలు పాపపుణ్యాల భయం మనం కలిగించాలని ఇంత ఎరగెలిసా అది దూరంగా అది సైనికు దూగా జన డిసైన్స్ చేస్తారు తర్వాత ఎవరు నేను చెప్పిన వాక్యాలు మీకు అంత నిరోధమైనది ఆత్మకి పాప సత్య లేదు అని నేను చెప్తే అది శాస్త్రీయమైన మాట చెప్తానా అశాస్త్రీయమైన మాట చెప్తాను అంటే చెప్పకూడని వాళ్ళకి చెప్తానా మీరందరూ గండించినందుకు జహన్ గారు మీరు చెప్పకూడని వాళ్ళకి చెప్తానా చెప్పకూడని వాళ్ళతో ఎవరైనా ఉంటారా సగ్గని చెప్పకూడని వాళ్ళు వీళ్ళు అలా ఎవరు ఉంటారు ఎప్పుడైనా ఇది సత్యం చెప్పి సందర్భం కాదు అని మీరంటే నేను చెప్తాను సందర్భం దేశం కాలం ఉంటుంది ఎవరో గుర్తిస్తున్నాను అనుకోండి అది వెళ్ళి సత్యదానంద ఆత్మ అని చెప్పక మీకు కష్టం వచ్చినట్టు కానీ ఏదో ఒక ఆత్మ సత్యదానందం అని ఆత్మను దుఃఖం పూర్తి అని చెప్పగలం కానీ పాఠంజేర్లు చెప్పడం ఎప్పుడు చెప్తానండి పాఠంగ మాట అది కాబట్టి సమయం సందర్భం ప్రకారంగా శాస్త్రీయమైన విషయాన్ని చెప్తే దాంతో మీకు అంత విరోధమైంది విభాషించాలి మీ సంస్కారాల్లో ఏదో దోషం ఉంది చర్చ అని చెప్దామంటున్నాను చెప్పి వారి మాత్రం వారి సంస్కారాలు వారే చెప్పారు ఇంత మాత్రం ఉన్నా నేను చెప్పిన దాంతో విరోధం నాకేం భాషించలేదండి అయినా వాళ్ళందరూ పాపసీయ భయం ఉన్న వాళ్ళే సంస్కృతి అది చెప్పాల్సిన మాటే చెప్పాను అంటే చెప్పకూడదు అన్నమాట నాకు అనిపించలేదు మీరు ఆలోచించండి అని చెప్పేది ఎంత పండితుడైనా అవ్వచ్చు వేదం అధ్యయనం సత్యము వేళలా అటువంటి వినోద స్ఫూర్తి ఉండకూడదు అది చాలా వాసనామయమైనటువంటి అపత్రం ఎలా ఉండకూడదు సత్యానికి విన్నప్పుడు ఇంకా మనకి తెలియలేదు అది వేరే సంగతి మనం అంత ఎత్తుగా ఎదగలేదు వేరే సంగతి ఆ సత్యానికి నమస్కారం అన్నట్టుగా ఉండాలి అన్హితే అంతేగాని ఆత్మ ఏకము అద్వయము అంటుంటే దానికి కూడా వీరోధం చెప్పినాడంటే వారు ఎంత దుష్టవాసమంతో నిండి ఉన్నాడో మీరు ఆలోచించండి అలా ఉండక కాబట్టి ఆ సత్వశుద్ధి ఉండాలి భాష కారణం దాని సమయదవ భాష వాక్యమును సరైనటువంటి పాజిటివ్ స్పిరిట్ కో తీసుకోవటము దాన్ని ఆవిధంగా అవగాహన చేసుకోవటము స్పంటేన్యూస్ కమ్యధమ భాష అంటే దృష్టాంతము ఇస్తారు సంతరుడు అద్దం ముందు నిలబడితే ముఖాన్ని లేని సోఫ్ తీసుకొచ్చి చూపించవచ్చు ఉన్న ముఖాన్ని ఉన్నట్టుగా చూపిస్తే చాలా కానీ ముఖాన్ని డిస్కాస్ట్ చేసి తీసుకుంటున్నా అర్థం అలా దిగుతుంది అనుకోండి నేను ఒకసారి ఎవరికి రిస్కెట్కి వెళ్ళాను వాళ్ళ అప్పుడే ఒక పెద్ద డ్రెస్సింగ్ టేబుల్ ఏదో కొనుక్కొచ్చి ఇంకా లోపలి అరేంజ్మెంట్ చేయలేదు ప్రతి ఒక్క హాల్లో పెట్టారు అక్కడ ఉంది నేను మామూలుగా అలా నడిచి అలా చూసుకున్నాను దానికి తెచ్చుకోలేదు ఇకర్స్ ఇకర్స్ మూడు గారిని ఐదు లేదు చూస్తే నాకు చూపిస్తే నాకే డౌట్ వచ్చింది ఉంది అర్థం అలా డిస్కనాక్ట్ అయిపోయింది నేను అందులో ఆశ్చర్యపోయాను సరే ముందుకు వెళ్ళాను నేను ఆశ్చర్యపోతాను ఆయన చూశాను తీసుకుంటారు దాని ఆ అర్థం పెద్దదండి మేము దొరకం రావాలన్నా అంటే నేను ఆ కుటుంబం యాప్ లో చూశాను ఎలాంటి అర్థం ఇలాంటి అర్థం ఎలా తీసుకున్నాను అంటే వాళ్ళు ఏమైపోయింటారు మేము ఆ షాప్ లో చూసినప్పుడు ఒక పర్టికులర్ డిస్టెన్స్ లో అంటే చూడగలిగాము వెనక్కి తోపు లేదు అక్కడ చాలా నేరో స్టాప్ అది అక్కడ ఒక పర్టికులర్ డిస్టెన్స్ లోనే ఒక పర్టికులర్ యాంగిల్స్ లోనో చూడగలిగాము ఇలా ఇంటికి వచ్చి ఇక్కడ పెద్ద అలా వెళుతు వెనక్కి చూస్తే ముఖం అంతా డిస్టాక్ట్ అయిపోయి అర్థం మంచిది కాదు అని మనం ఇంట్లో మనం ముఖం చూసుకునే అర్థం అలా ఉండటం ముఖం చూసుకోగానే ఈ ఇక్కడ అర్థం జ్వరంలో కనపడిస్తాయా లేకపోతే గంట అలా ఉండటం ఉండదు తర్వాత అర్థం లేదు మతిలి ఉండదు మతిలి లేదు ఉంటే ముఖంలో లేని మతిలి ముఖంలో ముఖంలో ముఖం ప్రకాశంగా ఉన్నా అర్థంలో చూసుకోగానే ఏది ఇంతల్లా మీరు నేను గడిపోతుందని ముఖం బాగులేదే అని దీని తీసుకో ఉండదు కాబట్టి ముఖావభాష కారణ ఆదర్శ విశుద్ధి కారణం ఆదర్శము అంటే అర్థం అది ముఖాన్ని ఉన్నదాన్ని ఉన్నట్టుగా ప్రకాశించదేవాలి అలాంటప్పుడు అవసరమైతే అద్దాన్ని గడిగుండ పెట్టి చదవాల్సింది దాని సాధనము ఉంటారు అర్థం ఒకవేళ అలా చేయాలనుకోవడం అప్పుడు ఏం చేయాలి గడిగుండ పెట్టినంగా చూడాలి అద్దాలు దృష్టి వాళ్ళు ఉంటారు గడిగుండతో దృష్టి తీస్తే అందులో ఒక చిన్న లైన్ ఉంది ఇంజనీరి వాళ్ళు ఎవరు స్ప్రే చేసి కాయలు పొత్తు తెచ్చి ఒకసారి వాళ్ళు చూసిన అలాగా అదొక సాధనం అంటుంది అలాగే మనం కూడా అంతఃకరణ విషయంలో సాధనాన్ని అభ్యాసం చేపవేశడం కోసం మంత్రము ప్రవర్తిన్నది సాధనముపదిశ్యే విశుద్ధి కారణం శబ్దాది విషయ విజ్ఞానం ఆహార శుద్ధ సత్వశుద్ధి అన్న చోట ఆహీయే వృత్తి ఆహార జనరల్ మీనింగ్ పెట్టాది కనుక జనరల్ మీనింగ్ చెప్తున్నా లోపలికి అన్ని వంతుల నుండి లోపలికి స్వీకరింపబడేది అంతఃంలో స్వీకరింపబడేది కనుక ఆహారము అంటే ఐదు శబ్దాది విషయ విజ్ఞానం శబ్దపంశ రూపములోనే విషయముల యొక్క జ్ఞానం జ్ఞానమే కదా మీరు ద్వారా జ్ఞానమే పరిమళం అంటే ఎంత ములో పోసేసుకుంటారా ఏమి పరిమళం ఆ వాలిన్నటువంటి ఆ పరిమళాన్ని మనస్సుతో తెలుసుకుంటా పరిమళం అంటే ఇప్పుడు పరిమళం అంటే ముందులో కోసేస్తారు ఆ పదార్థాన్ని ఏం చేయరు పదార్థం ఉండదు ఉంటుంది జ్ఞానమే పరిమళాన్ని ఆస్వాదించారు అంటే యొక్క జ్ఞానం కలిగింది అయినా వృత్తిని ఆస్వాదించేది యొక్క జ్ఞానం కలిగింది అయినా నాలెడ్జ్ ఆల్డే అనుభవం ఎప్పుడు జ్ఞానవంతంగా ఉంటుంది కాబట్టి దానికి ఆహారము ఉంటుంది ఇది భోగము పాటు మనం భోగంగా తీసుకుంటుంది మనం ప్రయత్న పూర్వకంగా చూస్తూ ఉంటుంది ఇది నాకు భోగం ఉంటుంది ప్రయత్నపూర్వకంగా తింటాము స్పర్ష ఇవన్నీ కూడా ఈ మేక ఎఫరా ప్రతి ఒక్క అంత భోగం అది భోక్త ఎక్కడ అతను సాధారణంగా మీకు మీరు ఒక వస్తువు చేసి తీసుకున్నారనుకోండి మీరు భోగ దృష్టితో చూస్తే అది విషయము భోగం అవుతుంది మీరు చూడటంతో అది సంబంధం లేకుండా కనబడుతూ ఉంటాయి మీ దూరంలో అవి కనబడతాయి అవి భోగం అనిపిస్తాయి సో ఇప్పుడు నేను ఎలా చూస్తున్నప్పుడు ఆ దూరంలో ఉన్న సందర్లు దూరంలో ఉన్న లైక్ అనుకుంటాయి భోగమే ఉండదు అది నేను చూడాలని అనుకోవట్లేదు ఏదైతే నేను చూడాలనుకుంటున్నానో అదే భోగ్యను నేను భోక్తగా ఉండి చూడాలనుకుంటాను కాబట్టి ఆ సందర్భంలో ఈ భోక్త భోగ్యాన్ని లోపలికి తీసుకునేప్పుడు యోగ్యమైనదిగా ఉండాలి శుద్ధికారణంగా ఉండాలి కానీ దోషాన్ని నింపినదిగా ఉండాలి ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి ప్యూరిటీ ఆఫ్ బాడీ క్లారిటీ ఆఫ్ మైండ్ ఉండాలి నాన్ వైలెన్స్ అండ్ సెల్ఫ్ లెస్నెస్ ఈ నాలుగు లక్షణాలు ఎవరైతే నింపుకుంటారో తన హృదయంలో వాడికి ఆత్మసాక్షాత్కారం అవుతుంది ఏదో మహత్వం ప్యూరిటీ ఆఫ్ బాడీ బాడీ దేహం సిద్ధంగా ఉండాలి అంటే స్నానాధికము యథోగితం అయితే బాడీ దీనికి అంటే హెల్త్ కూడా అనారోగ్యంతో ఎప్పుడు ఆ సమానం రోగంతో ఉన్నా డబ్బుకోండి వీరికి ఉన్న శక్తి అంతా మెంటల్ ఎనర్జీ అంతా కూడా రోగాన్ని సరిచేటం దాని వల్ల ఆత్మజ్ఞానము సాధన అభ్యాసం ఎక్కడ జరుగుతుంది మీ కన్నా రైడ్గా బాడీ దానిపించే బాడీ మీకు హెల్దీ దేహం హెల్దీగా ఉండాలి అప్పుడే దానికి కాన్సెప్ట్ నుంచి వైపులు అడగడం సో ఇప్పుడు కూడా మీరు సపోజ్ మీ బాట బ్రేక్ ఎంత సంబంధం ఉందండి దాన్ని బ్రేక్ చేయాలనుకుంటే రాగ ద్వేషాలకు ఉండి బ్రేక్ చేస్తే అది ఎవరికి హానిని కలిగింది ఇప్పుడు మత భార్య విలుగుపెడతారు డైవర్స్ లో విలువ పెడతాడు సన్యాసంలో విలు పెడతారు డైవర్స్ లో విడుపెడితే అది ఇద్దరికీ కూడా బతుకున్నంత కాలం దుఃఖహేతువుగా ద్వేషహేతువుగా ఉంటుంది సన్యాసంలో నిధులు పెడితే ఆ కారణంగా ద్వేషం కానీ దుఃఖం కానీ ఉంటుంది ఆ కారణంగా ఉండదు ఏదైనా ఏమో శరీరం అనారోగ్యాలు ఏవో వస్తూ వస్తూ ఉంటాయి కూడా ధైర్యంగా అభావం ఉండాలి ధ్యానం సందర్భంలో కూడా రాజత్వే సూర్వకంగా ఛ్యాంజు కోపంతో త్యాగం ఆ ఊరి మంది కూడా సన్యాసం తీసుకునే అలాగే దేహ అది అండి దేహంతో అభిమానం ఉండి దేహంలో రోగం ఉండేది వారి దేహించి బయటలు వెళ్ళలేదు ఎంతసేపు రోగం ఆ ముందు ఆ స్వాదో అది పట్టుకుంటుంది కాబట్టి దేహం ఆరోగ్యంగా చెప్పుకోవాలి అది శాసనసుకుడు అవసరం ఆత్మ జ్ఞానానికి దేహానికి సంబంధం లేదు ఏదైనా బిజిన ఫిజిల్ బాడీగా ఉండేది రేపు పొద్దున బాధ్యమే చెప్తా శారీక అంతా కాబట్టి దేహం ఆరోగ్యంగా ఉండాలని అంటే ఎంతో విధంగా తర్వాత ఎక్సర్సైజ్ యోగా ప్రాణాయామ ఇవన్నీ దేహారోగ్యంలో భాగాలు యోగ్యమైన ఆహారము తర్వాత ఇప్పుడు మందు యోగ్యమైన మందు ఇదంతా కూడా దేహారోగ్యము ప్యూరిటీ ఆఫ్ మైండ్ ఉండే ఉండాలి క్లారిటీ ఉండాలి ప్యూరిటీలో రెండు రకాలు వాసనము లేకపోవటం సరైన విజ్ఞానం కలిగి ఉండాలి సరైన అండం సూపర్ స్పెషల్ పప్పులో ఉండకపోవడం వేదము ఉండకూడదు ఎందుకంటే ఈ సూపర్ స్పెషల్స్ అనేది ఎలా ఉంటాయంటే భయాన్ని పెట్టి పోషించా ఉంటాం అలా కారు తీసి బయటగా వేస్తాడు ఏదో పిల్లలు ఏదో కనపడుతుంది ఎందులో ఎందువల్ల ఏదో పనికి వెళ్తున్నాం తెలిసిపోతుంద అంటే అంత భయపడిపోతున్నాడు అంటే అంటే సంసారం బాగా ఆసక్తి పెద్ద తీసుకున్నా కొనండి పెరిగిపోతే పోనీ అదే ఇష్టం ప్రసాదం అనుకుంటాం అన్నట్టుగా మీరు పనిలో లేదు కానీ ఇది ఏ నా తన్మావం ఇది లేకపోతే నా బతుకుంటాం వ్యర్థమైపోతుంది అన్న ఆసక్తి పెట్టుకో ఆసక్తి పెరిగి కొన్ని భయం పెరుగు ఆసక్తి పెరిగి కొన్ని భయం పెరుగు నిరాసక్తంగా ఆసక్తి లేకుండా ఉండాలి నేనేదో మీరు బోర్ల నుంచి తీసుకున్నాను కాదు అప్పుడు ఇస్తే నాని ఎలాసక్తంగా ఉండాలి నేను మొన్న ఇంటర్వ్యూఎస్ ఏదో రెండు గంటలు ఇంటర్వ్యూలు వస్తాను నిమిషం వస్తాం ఇది ఆస్ట్రేట్ ఫ్యామిలీ పబ్లిక్ల అడిగినా ఫ్యామిలీ పబ్లిక్లో కలిపినవు నో పబ్లిక్ల నో ఫ్యామిలీ రిలేషన్ పబ్లిక్ల ఫ్యామిలీ పర్టికులర్స్ ఇది ఆర్ట్ అంతా అయిపోయో అంతా అయిపోవచ్చు ఇంకా లాస్ట్ సెక్షన్స్ లో వచ్చేసాము ఇంకా వాడు ఎక్సో గెలిచాలి ఆన్ ది స్పాట్ వెరీ అబ్సాక్ట్ గా చేస్తా కొన్ని చేస్తారో తెలీదు సో ఎస్తో పండుగ చెంది జర్లు పడుతున్నా లేదా కలిగి ఉండిపోతున్నా అన్నట్టుగా ఫ్యామిలీ పర్టికుల సార్ నేను ఒక్క క్షణం తిద్దామనుకున్నా అన్ని వల్ల చెప్పి వాడిని సొంత ప్రసన్నంగా చేసుకుని మనం పనిచేసుకుని రావాలి కదండి పని కనిగొట్టుకోకూడదు కాదు or the second time I let it one thing needs to order or the thing is happening in the cone in go for this and in go for this or other than in go for all the change action thing or the phenomenon is not available under this this don't ask me question in this way rather to understand what is mongst that is a better way to address this better i respect you నాకు ఒక రోజు గట్లా అయిన క్వశ్చన్ అని చెప్పాలి అది చెప్పి ముందు మనసులో ఒక్కొక్కసారి డౌట్ వచ్చింది ఇలా ఇలా చెప్పినట్లయితే వాళ్ళు ఇవ్వడం మానేస్తాడే వారు ఇవరం మానేస్తున్నా మానే ఎవరైనా తిప్పగా ఉన్న అడగకూడదు వీరి ఇష్యూస్తో ఆన్సర్ అవ్వరు క్వశ్చన్స్ ఏమన్నా మీ ఇంటికైనా వరం చేసి ఉంటుంది వారు అలా మాట్లాడారు కానీ ఈశ్వరుని యొక్క అనుగ్రహం అనేది ఒకటి లేదు అల్టిమేట్ గా ఈశ్వరుడి యొక్క సంకల్పం చేసి ఈ పండుగలు వస్తే కానీ మనం ఏదో చేసేస్తున్నాం అనేది అంత తెలియని మాట కాకలేదు ఆ మాట నేను అడగగానే ఓకే వెన్ ఇట్ ఈజ్ వెల్త్ అన్నాడు అని నేను లేట్ చేశాను ఈ కన్సల్ట్రేట్ సంస్ ఇండియన్లోనే ఒక పెద్ద అసలు లేదు మాన్ కంటే దీన్ని లైక్ దా ఒక అవార్డు నా లక్షణం అయితే ఆపండ్ తెలుసుకుందాం తెలుసుకుని తిరిగి నైన్టీ వన్ అడిగి ఏడు నా రాష్ట్ర ఎన్ని మో క్వశ్చన్స్ ఉంది అసలు మనము కొంత డైలాగ్ని నిద్రపెట్టాం అంతే అంత మనమే పట్టేస్తున్నాం అన్నట్టుగా ఉండకూడదు ఎంత దైవానికి ఎదుగు పెడతాం మన చేతిలో పద్ధతి మనం పడతాం కాబట్టి సూపర్ స్పెషల్ అన్నదానికి దృష్టాంతంగా చెప్తాడు బాగా ఆసక్తంగా వీళ్ళు ఉంటే వాడు వాడు ఆదేశించేది ఇస్తారని నేను అనుకోను అల్టిమేట్ గా మన జీవితాన్ని శాసించేటువంటి ఒక హైయర్ పవర్ ఉంటుంది దాని శాసనంలో హేసార్ వాతాయి వాయువు ఈశ్వరుని అనుగ్రహం చేత సంచారం చేస్తున్నట్టు మనం అంటాం కదా కట్టె ప్రవాహంలో తొత్తుకుపోతుందంటే ఆ కట్టె తాను దిక్కు ఏ దిక్కుల వెళ్ళాలో తాను ఆలోచించుకుంటున్నా లేదంటే ప్రవాహంలో నిర్ధారతం అవుతున్నా మన జీవితాలు అంతకంటే ఎక్కువ పెద్ద డిఫరెన్స్ ఉంటారు కాబట్టి సూపర్ స్టేషన్స్ భయపడుతూ ఉండటం సంసారంలో ఆసక్తి ఎక్కువ భయపడలేదు ఇది కూడా అంతఃమైన స్థితికి విరుద్ధాలు కాబట్టి క్లావిటీ ఆఫ్ మైండ్ ఉన్నా ఓకే మనకి లభించిందాంతో మనం సంతృప్తి పడదాము అనే ఫీలింగ్ ఉండాలి ఉండాలి రాంగ్ కండిషన్స్ లోక్స్ రాంగ్ ఫిక్సేషన్స్ ఉండకూడదు మైండ్ లో అవన్నీ కూడా ఆటంకాలు అయిపోతాయి అందుకోసం చెప్తున్నాను నేను సో తర్వాత నాన్ వైలెన్స్ అయితే నాన్ వైలెన్స్ ఈజ్ ప్రైమరీ కండిషన్ మనసా వాట్య కర్మణ హెన్సన్ దూరం కల మనసా అంటే వెళ్ళాలంటే వాళ్ళకి అపకారం కలగాలనే ఆలోచన కూడా మనసుకు రాకూడదు ఎంత ద్రోహం చేస్తారంటే కుటుంబానికి ద్రోహం చేసిన వాడు ఒకసారి పాండవం చేసిన దువసనాధలు ఎంత ద్రోహాలు చేశారు అలాగే ప్రతి కుటుంబంలోనూ ఎవరోలో ఉంటారు కజిన్స్లో ఎవరిలో ఉంటారు కొంత ద్రోహ బుద్ధి కలవాడి వాళ్ళని కూడా ఆచేయవేదించగలగా అపకారించిన ఉపకారం అన్నట్టుగా ఉండాలి ఇది అకష్టమైన స్థితి నాన్ వైదం వాస్తులో వైదనుషు ఉండకూడదు చాలా ఇంపార్టెంట్ వాస్తు వైదనుషులు ఉండకూడదే కాదు ఇప్రాప్రియేట్గా కూడా ఉండకూడదు అంటే ఇష్టం వ్యవహారంగా మాట్లాడాలి కానీ విన్నారంటనే ఈయన మాట్లాడింది బాగుండదు అని ఉన్నట్టుగా ఉండకూడదు ఇప్పుడు కూడా టీవీ వాళ్ళు వాళ్ళు ఏదో ప్రశ్నలు అడుగుతారు దాన్ని సమాధానం పరుషంగా ఉండేటువంటి ప్రమాదం ఉన్నది మహాత్ములు ఎవరైనా ప్రశ్నలు అడిగినా కూడా సమాధానం చెప్పాలి కానీ పరుసంగా చెప్పవాలి రాహుల్ గాంధీ అనేది ఆయన ఆయన నిజంగా ఏదో పోటీ రాహుల్ గాంధీ అయితే రాజీవ్ గాంధీ పొద్దు కదా అతని మీద వ్యతిరేకంగా ఒక సన్యాసి పోటీ సన్యాసి పోటీ చేయడం కదా పోలీసు పోటీ చేసినా వాడు చూసుకున్నదా రాహుల్ గాంధీ మీద వ్యక్తిగతంగా నిండా రచనాలు పొందుతున్నాడు పర్సనల్ ఫ్రీ చేసిన తప్పదు తర్వాత కనెక్షన్ చేసిన వాళ్ళు తీసుకెళ్తే తప్పదు కదా అది కూడా అండర్స్టాండింగ్ కష్టమే కమింగ్ సమయంగా వెరీ డిఫికల్స్తో అంటాయి బట్ దాంట్లో మళ్ళీ కొన్ని ఇన్యూ ఎంత ఒకసారి అంటే కొన్ని సరైన మాట్లాడతాం అపవాద రూపంగా అన్యాయంగా మాట్లాడతాం అంటే అర్థమండి ఎంత లెవెల్కి దిగదారిపోవడానికి అవకాశం ఉంటే అంత లెవెల్కి దిగదారిపోవడమేనా లోకంలో ప్రాపరియేట్ గా మాట్లాడుకోవడదు పరుషంగా మాట్లాడతారు కానీ ఒకప్పుడు నోరు జారిపోతుంది మోర్ జారిపోతుందంటే లోపల ఉన్నదే మనకి వస్తుంది లోపల వైపు రాదు లోపలికి వచ్చిందండి ఎవరు అంటూ ఉంటే మనం లెక్క ఆ పరుషం వచ్చినా లోపల ప్రవేశించింది అంతఃస్కరణలో ఉంది అంతేకాబ్దాన్ని వినేప్పుడు కూడా మంచి యోగ్యమైన శబ్దజాలాన్ని వినాలి కానీ అన్ని రకాల శబ్దాలని వినకూడదు అన్ని రకాల శబ్దాలని వినకూడదంటే అలాంటి ప్రసంగంలో కూర్చొని ఉండకూడదు లౌకిక ప్రసంగాలు చేస్తూ ఉంటే ఈ మధ్యకాలంలో ఇజప్రాప్తి యొక్క లాంగ్వేజ్ ని చాలా రౌతుగా వాడతాం అనేది సమాజంలో వచ్చి మేము ఇజప్రాప్తి యొక్క లాంగ్వేజ్ పాటల్లో కూడా మమ్మల్ని శిష్యులు వాడకూడని భాషని పదాలని వాడుతున్నాం అలాంటిది మీరు విని వినింగ్ అది లోపలి వెళ్తోంది కదా ఆహార ఆశ్రీ యొక్క లోపల స్టోరే ఉంది తల్లి ఒకటి వాణిజ్ చేస్తున్నాం ఏమిటి వాదు చేస్తుంటారు తను రెక్పాత ఏం తీసుకుంటే అదే వాదుట్ చేస్తారు సో అలాగే ఏది ఆహా ఆశ్చర్యతే తదేవం అదే పైపు కాబట్టి ఏ ప్రాపరియేట్ భాష వచ్చింది అంటే ఏ ప్రాపరియేట్ భాష వాపల్కి వెళ్ళిందని అర్థం కాబట్టి చాలా పరుషంగా పెద్దలు విని మనస్సు పిలిచిపోయిట్లా మాట్లాడుతున్నారు ఎగరవాళ్ళు తినేసి బయట్ లాగా సిద్ధపడిట్లాగా మాట్లాడుతుంది చాలా క్రాస్క వాసు శారీరకంగా సేమస్ కానీ దోమస్ కానీ మన వల్ల హాని కాస్తున్నదో హింస హింస లేకుండా నాన్ సెల్ఫ్ లెస్నెస్ సెల్ఫ్లెస్ గా ఉండకూడదు అవిచ్ఛన్నమైన ప్రయోజనం కోసం అప్పుడు అంటే కొంతమంది అంటారు అది లాపితే దొద్దుగా లాగారు అదే ప్రాబ్లం సెల్ఫిష్నెస్ కారణంగా మనం జీవిస్తున్నాం అనుకోవడం పొరపాటు మనం జీవిస్తున్నాం అంటే సెల్ఫిష్నెస్ కారణంగా జీవించట్లేదు ఈశ్వరుని అనుగ్రహం ఉన్నదే జీవిస్తుంది మనం సెల్ఫిష్నెస్ వల్ల మనం జీవించట్లేదు మనం సెల్ఫిష్ గా ఉండడం వల్ల వీరింత డబ్బు సంపాదించే అనుకుంటే పొరపాటు కర్మఫలతాలైన ఈశ్వరులు వీరికి ప్రారంభం బాగుంది వీరికి సంపాదించారు అంతేకాని వీళ్ళు సెల్ఫిష్నెస్ కాదు కాబట్టి సంపద ఉన్నట్లయితే ఆ సంపదని కుటుంబ సభ్యుల కోసం ఖర్చు పెడతాం సమాజం కోసం ఖర్చు పెట్టాలి తన కోసం ఖర్చు పెట్టుకునే వాళ్ళు అంటే అసలు వైరం కూడా తీయకూడదు అంటే దేహధారణం మినహాయించి దేహధారణాన్ని వచ్చని తీసుకుంటాం దేహస్థితి మాత్రమే ఈ దేహము నిలబడి ఉండటానికి ఎంత అవసరమో అసలు తీసుకోవాలి తీసుకుని మిగిలినదంతా కూడా కుటుంబానికి ఇంతవరకు తిన్నది ఇది డబ్బు మూటకట్టు కూర్చోకూడదు బాధ్యత ప్రజలది ఇవ్వాలి ఇవ్వడం అలవాటు చేసుకోవాలి పసుకోకూడదు ఇది చేస్తూ ఉండాలి తర్వాత సమాజానికి ఇవ్వాలి అలాగే ఆ అధ్యేయమైన అలాగే మూట కట్టు కూర్చోకూడదు ఒక ధ్యేయంగా పెట్టుకుని ఉండాలి యాక్ట్ లో సెల్ఫ్ లెస్నెస్ ఉండాలి యాక్ట్ నిజానికి సెల్ఫ్ ఫ్యాక్షన్ ఏదైనా ఒక్కటి చేస్తే కూడా బిలివిని కలగాలి సిద్ధిపడిపోయి బాబా ఈ సెల్ఫిఫాక్షన్ చేస్తున్నాం మనం ఇది మనకి సగటు గడవాలో అయ్యండి కల్పిస్తాము అని సిద్ధపడిపోవాలి ఈ నాలుగు లక్షణాలు సత్వశుద్ధిలో మౌలికమైన అంశాలు ఇవి తీరిపి లేకపోయినట్లయితే మనము ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేము ఒకటి ఆహార సిద్ధం సత్వశుద్ధి కంటిన్యూ చేశాను లేకపోతే పూర్ణిమముద పూర్ణమృతమం పూర్ణాం పూర్ణ నము పూర్ణస్ పూర్ణమహదాయ పూర్ణమేవాశిష్యే శా స్కా హరి ఓం హరి హరి ఓం తాపణమే